శరీందీవరీరాశ్రి పారిజాత సమస్త కళ్యాణ గుణాభిరా సీతాముఖం భోరుగజీ మంగళమాతనూ గుర్బ్రహ్మా గురుణు గురుర్దేవేశ్వర గురుక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురే నమ ో ద్రీ గు శివాయ నారాయణం నమస్కృత్య నరం చెరస్వతిరే దివ్యాత్మ స్వరూపులరా తల్లులరా తండ్రులరా ప్రధానంగా ఈ అర్కపల్లిలో వేంచేసి ఉన్నటువంటి విశ్వజనని అనసూయమాతకు విఘ్నేశ్వర స్వరూపమైనటువంటి హైమవతి దేవికి సకల దేవతాగణానికి సాస్తాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ పరమహంస పరిరాజకాచార్య శ్రీ శ్రీ శ్రీ రాధానంద భారతీ స్వామి వారి దివ్య పాదపద్మములకు శతకోటి వందన శుభ సమర్పణ చేస్తూ నిన్నటి రోజున మనం భీష్మ పర్వాన్ని పూర్తి చేసుకున్నాం ఆది పర్వం దగ్గర నుంచి ఐదు పర్వములకు వరకు ఆదిపంచము అని పేరు ఐదు అయిపోయిన తర్వాత ఆరవది భీష్మ పర్వం ఇక్కడ నుంచి ఐదు పర్వాల దాకా యుద్ధపంచకము అని పేరు చిత్తవన్నీ కూడా తరువాత ఉన్నవే ప్రధానమైనటువంటివి ఇవి ఈ యుద్ధపంచకంలో ప్రారంభ దశలో ఉన్నటువంటి పది రోజులు ముగిసిపోయినాయి నిన్న ఎప్పుడైతే భీష్మాచార్యుడు అంపశయ్యను అధివసించాడో కౌరవసేనంతా వివరణమైపోయింది గెలుస్తాము అనేటువంటి ఆశ పోయింది భీష్మాచార్యుడంతటి వాడే తోడు లేకపోతే ఏం చేయగలుగుతాం అయినా దుర్యోధనులకు యుద్ధము మీద ఆశ మాత్రం చావలేదండి సర్వసాధారణంగా ధర్మం ఏం చెబుతున్నది అంటే రాజనీతి ఇంకా నేను గెలవలేను అని అనుకునే స్థితి కనుక కలిగితే సంధి చేసుకుని వడంబడికతో వెళ్ళిపోవడం అనేది రాజనీతి కానీ దుర్యోధనుడు సంధి చేసుకోవడానికి ఇప్పుడు కూడా అంగీకరించడం లేదు ఆశ ఎటువంటిదో చెప్పారండి వ్యాసభగవానుడు ఆశానామ మనుష్యాణం కాశీ ఆశ్చర్య శృంఖలా ఆశానామా మనుష్యాణి ఆశ్చర్య శృంఖలా మూఢవతో అన్నారండి ఏమిటి దీని అర్థం సంఖ్య పడినటువంటి వాడు కదలకుండా ఓ మూల పడి ఉంటాడు అర్థమవుతుందా అండి సంఖ్య వేస్తే వాడు ఏమవుతుందండి ఓ గదిలో పడేస్తే అక్కడ పడి ఉంటాడు అవి మామూలు సంఖ్యళ్ళు కానీ ఆశ అనే సంఖ్య కనుక పడితే ఒక్క చోట ఉండడు వాడు వాడన్నా తిరుగుతాడు వాడి మనస్సన్నా తిరుగుతూ ఉంటుంది తాను దేన్ని గురించి ఆశపడ్డాడో దాన్ని గురించి సంచరిస్తూ ఉంటుందనుక ఆశ అనే సంఖ్యల కన్నా బయట పోలీసులు వేసే సంఖ్య మంచివి ఎంకిముతున్నాడు ఎవరు కనీసం కదలకుండా ఒక కూర్చోబెడతాయి కానీ ఆశ అనే సంఖ్య కూర్చొనివ్వవు వాడి మనస్సు ఒక్క తీరుగా లేదు ఎవరిదండి దుర్యోధను మనస్సు వినపడుతుందా అర్థమవుతుందా అండి దుర్యోధను మనస్సు ఆ దుర్యోధనుడు ఇప్పుడు ఎవరు తనకు సేనానాయకుడు కావాలి అని ఆలోచిస్తున్నాడే తప్ప అయ్యో భీష్మాచార్యుడు వెళ్ళిపోయాడు కదా తర్వాత మన గతి ఏమిటి అని మాత్రం ఆలోచించలేదు ఎప్పుడైతే భీష్ముడు అంపశయ్యను అధిరోహించాడు అన్న సంగతి కర్ణునకు తెలిసిందో సకల వేలాలంకృత సేవ్య స్థిర కర్ణహ అన్ని రకాలైనటువంటి ఆభరణములను కవచములను వీటినన్నిటినీ ధరించినటువంటి ఆ కర్ణుడు దుర్యోధను వద్దకు వచ్చాడండి మిత్రమా పది రోజులయ్యిందయ్యా నిన్ను చూచి ఏ రోజు కూడా క్షణం వదిలిపెట్టకుండా నీతో ఉండేటువంటి వాణ్ణి ఎన్ని రోజులు నిన్ను చూడకుండా ఉండడం అనేది కష్టం అయినా సరే అన్న మాటకు నేను కట్టుబడి అక్కడికి రాలేకపోయానయ్యా ఇంత కాలానికి నిన్ను చూచాను కానీ భీష్ముడంతది మహావీరుడు నేల కూలిపోవడం చాలా దుఃఖాన్ని కలిగిస్తోందయ్యా సామాన్యమైనటువంటి వాడు కాదు ధర్మ నిత నిరతుడు శ్రేయో విభాగుడు సంకల్పూరుడు యుద్ధ విశారదు అంతేనా బ్రహ్మచర్య దీక్ష దక్షుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దేన్నైనా అనుసరించవచ్చు మానవ దేహం కానీ బ్రహ్మచర్యాన్ని మాత్రం అనుసరిస్తుంది అని ఖచ్చితంగా చెప్పలేము ఎట్టి స్థితిలోనూ ఏ క్షణాన్నైనా మానసికంగా అయినా ప్రతి దేహము దిగజారవచ్చు పైకి చెప్పలేకపోవచ్చు కానీ ఎటువంటి స్థితిలోనూ ఏ విధమైనటువంటి తొట్లుబాటు కాని తొలికి సలాట కాని లేకుండా బ్రహ్మచర్య దీక్షను స్వీకరించిన మహనీయుడయ్య అటువంటి కూలిపోవడం అనేది ఆశ్చర్యంగా ఉంది సర్వసాధారణంగా అర్జునుడు చాలా గొప్పవాడు సూర్యుడు ధీరుడు అనేటువంటి దాన్ని నేను అంగీకరిస్తా కానీ ఇలా భీష్మాచార్యుణ్ణి కూడా నేలకూల్చగలిగినంతటువంటి స్థైర్య ధైర్య రాజనీతి కలిగినటువంటి అని నేను ఇక్కడ రాజనీతి అంటే నీతి అంటే ఉపాయము అని అర్థం అండి ఇక్కడ నీతి అంటే అర్థం ఏమిటి మనకు తెలిసినటువంటి అర్థం వేరు కానీ ఇక్కడ నీతి అంటే అర్థం ఏమిటి కర్ణుని పరిభాషలో ఉపాయం ఇంతగా ఉపాయాన్ని ఆలోచించి చేస్తారు అనేటువంటి ఊహ నాకు లేదు నీవు అనుమతిస్తే ఒక్కసారి భీష్ముని వద్దకు వెళతానయ్యా అనుమతించడమేముంది నువ్వు వెళ్ళి రావయ్యా అన్నాడు ాడు భీష్ముని వద్ద అల్లంత దూరంలో రథాన్ని ఆపాడు పాదరక్షలు లేకుండానే పాదచారి వచ్చాడు ఆ భీష్ముని చుట్టూ ఎవరున్నారండి కాపలా వారు కావలి వారు రక్షణ వలయం ఏర్పాటు చేశాడు దుర్యోధనుడు వద్దయ్యా నాకు ఇంకా ఏం రక్షించాలి నాలో భీష్ముడు అడిగిన మాట అది ఇంకా ఏం రక్షించాలి ఆ రక్షణ వలయం దేనికోసం ఎటు నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నా ఇంకా ఉత్తరాయణం రావాలి ఆ సూర్యుడు ఉత్తరం వైపు ప్రయాణం ఎప్పుడూ సాగిస్తాడా అని చూస్తూ నిలబడి ఉన్నా కనుక నాకు రక్షణతో పని అని చెప్పినా దుర్యోధనుడు తాతగారి మీద ఉండేటువంటి భక్తి చేత బతికున్నప్పుడున్నా లేకపోయినా పోయేటప్పుడు చాలా భక్తి వస్తుందండి అర్థమైందండి వాడు బతికున్నప్పుడు మెతుకు పెట్టకపోయినా చచ్చిపోయిన తర్వాత ఈలా ఉన్న చేస్తారు పిండాలు చిన్నవి కూడా కాదు ఆ అంత భక్తి పెరుగుతుంది ఏం చేస్తాం కలిపి ప్రభావం ఇప్పుడు దుర్యోధనుడు కూడా అలాగే రక్షణ వలయం ఏర్పాటు చేశాడు అనేకమంది భటులను వాళ్లను ప్రక్కకు తప్పించి తాను భీష్ముని వద్దకు వెళ్ళాడు పాదాలు అంటి నమస్కారం చేశాడు పడుకుని ఉన్నటువంటి ఆ భీష్మును కనులు తెరిచాడు నెమ్మదిగా భీష్ముడు ప్రాణాలు పోలేదు కదండి తన్ను తెరిచి చూచి చిరునవ్వు నవ్వాడు నాయనా కర్ణ వచ్చావా చాలా సంతోషమయ్యాండినకు ఆధారము నీవే ఇవాల్టి నుండే కాదు ఆ బాల్యము నిన్ను చూచుకునే ధైర్యంతో యుద్ధానికి వచ్చాను నాకు చేతనైనంత వరకు నేను చేశాను ఇంకా చేయలేని స్థితిలో ఉన్నాను నేను పడిపోవడానికి కారణం ఒక్క అర్జునుడే కాదు వాడి ఆ భీష్ముని యొక్క ఆత్మవిశ్వాసం చూడండి ఎంత గొప్పగా ఉందో నేను పడిపోవడానికి కారణం ఒక్క అర్జునుడో శిఖండో కాదయ్యా నా వయోధర్మం కూడా కారణం ఆ వయస్సు చేతనే నేను వదిలిపెట్టా ఇంకా ఎంతకాలం చేస్తా అందువల్లనే వదిలేశా ఇప్పటి నుండి నీవే దుర్యోధనుకు దిక్కు నీ పట్ల నాకు ఎప్పుడూ ఆవేశం కాని ఆక్రోశం లేదయ్యా ఆ దుర్యోధనుడు చెడిపోతున్నాడు అనేటువంటి బాధ చేత నిన్ను కూడా అనేక రకాలైనటువంటి మాటలు నేను అన్నమాట నిజం వాణ్ణి కాపాడుకోవడం కోసం న్యాయంగా నీవు ధీరుడవు వీరుడవు మహాబలుడవు మహారథికుడవు కూడా కేవలం నిన్ను అతిరథునిగా పక్కన పెట్టింది ఎందుకు అంటే దుర్యోధను నుండి దూరము చేయుట కొరకు చేశానే తప్ప నీ పట్ల నాకేమి ద్వేషం లేదయ్యా జరిగిన దానితో మనకేమీ పని లేదు ఇప్పుడు నేను యుద్ధ రంగంలో అడుగు పెడుతున్నా దుర్యోధను ఊపిరి ఎటువంటిదో నేను అలా ఉండి ఆ దుర్యోధను కాపాడుతాను దీన్ని మిత్రధర్మము అంటాను బాంధవ్యము కన్నా స్నేహధర్మము చాలా చాలా గొప్పది మన యొక్క క్షేమాన్ని కోరవచ్చు కోరకపోవచ్చు కానీ స్నేహితుడు నిజమైన స్నేహితుడు మాత్రం ఇప్పుడు ఆ స్నేహితుని యొక్క క్షేమాన్నే కోరుతాడు తప్ప క్షేమాన్ని కోరడు కనుక తప్పక నేను యుద్ధరంగంలో ఉండి దుర్యోధను కంటికి రెప్పలా చూస్తాను మీ మనవన్ని మీరేం దిగులు పడవలసిన పని నేను అలా రక్షణ ఉండడానికి నన్ను ఆశీర్వదించండి ఆ యుద్ధ రంగంలో అడుగు పెడుతున్నాను కనుక నన్ను ఆశీర్వదించమని అడగడానికి వచ్చాను అన్నాడండి కర్ణుడు ఇప్పుడు చెప్పండి కర్ణునకు భీష్ముని పట్ల ఏమైనా ద్వేషం ఉన్నదా భీష్మునకు కర్ణుని పట్ల ఏమైనా ద్వేషం ఉన్నదా ఏమీ లేదు వాళ్ళ యుద్ధాలు కాని వాళ్ళ మాటలు కానీ ఇవన్నీ కూడా ఎటువంటివయ్యా అంటే నిమిత్త మాత్రమైనవే తప్ప మానసికమైనవి మాత్రం కావు నిమిత్త మాత్రమంటే ఏమండి చెయ్యాలి గనక చేయటం ఏమండి పిండి ఉన్నది ఆ పిండి గరికతో తీసి పెనం మీద వేశాము పిండి మీద కోపంతో వేశామా నేను మీద కోపలతో వేస్తామండి వేసింది నిప్పు మీదే కానీ దాని మీద మనకేమీ కక్ష లేదు అలాగే మానసికమైనటువంటి శత్రుత్వము ఎవరికీ ఇందులో లేదు ఉన్నవాడు ఒకే ఒక్కడు వాడొక్కడి మూలంగా మిగతా వాళ్ళంతా కూడా వాడైపోతున్నారు ఎవరు ఆ మానసికమైన కక్ష కలిగిన అంటే దుర్యోధనుడు వాడి మూలంగా ఎవరిని మార్చాడు ముందు తండ్రిని మార్చాడు వీళ్ళిద్దరికి అగ్నికి వాయువు తోడైనట్టుగా తోడైన వాడు ఎవడు శకుని ఆ శకునితో పాటు ఈ కర్ణుడు అంతే తప్ప వాస్తవానికి కర్ణునకు ఏ విధమైనటువంటి శత్రుత్వం లేదు అతడి పట్ల ఉండేటువంటి మిత్రత్వము మాత్రమే కనుక నాకు అనుమతి పోవయ్యా నేను బయలుదేరి వెళ్ళి ఆ ఉన్నటువంటి వాడిని రక్షిస్తా దుర్యోధను దుర్యోధను వద్దకు వచ్చాడు ఆశీర్వచనాలు తీసుకుని దుర్యోధనుడు కూడా ఆలోచిస్తున్నాడు ఎటు భీష్ముడు వాలిపోయాడు గనుక ఈరోజు సేనా నాయకుడుగా ఎవరిని ఉంచాలి సైనిక మండలమంతా కూడా సేనానాయకునిగా ఎవరిని నిర్ణయించాలి అన్నప్పుడు ముక్త కంఠంతో చెప్పినాయి ఎవరిని నిర్ణయించమని కర్ణుని నిర్ణయించమని ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో ఇంకా మాకు మృతుకు మీద ఆశ పోయింది సామాన్యమైనటువంటి బల పరాక్రమాలు కావు పాండవ పక్షంలో ఉన్నటువంటి అర్జును కానీ భీమునకు గాని నకుల సహదేవులకు ధర్మరాజు ఉన్నాడంటే యుద్ధ వీరుడైనా కాకపోయినా ధర్మవీరుడు ధర్మము ఎటువైపు ఉంటే విజయం అటువైపో ఉంటుంది ఎతో ధర్మ తతో జయ కారణం చేత ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా మనం బాగుపడే స్థితి లేదు అనుకునేటువంటి వాళ్లకు కర్ణుడు వచ్చి ఊరెడ కలిగించాడు ఆ కారణం చేత కర్ణుడే సేనానాయకుడు అనే స్థితిలో వాళ్ళంతా కూడా కర్ణుని సేనానాయకుడుగా చేయమన్నారు దుర్యోధను యొక్క అభిమతం కూడా అదేనండి ఏమండి దుర్యోధను యొక్క కోరిక కూడా అదే కర్ణునే సేనాయకుడుగా చేద్దామని అనుకున్నాడు ఆ విషయాన్ని వెళ్ళి కర్ణుని అడగాలి కదా అశోభం ప్రపద్యతే కర్ణ అద్య ప్రభుత్తి సేనానాయకం స్వీకృత ఈరోజు మొదలుకుని ఎంతకాలం యుద్ధం జరిగితే అంతకాలము నీవే సేనానాయకుడవు అని నేను అనుకుంటున్నానయ్యా కనుక నీవు సేనానాయకుడవై యుద్ధం చేయడానికి సిద్ధపదం అన్నాడండి ఎప్పుడైతే ఆ మాట అన్నాడో వెంటనే చెప్పాడు కలప్ మాకండి రాత్రి తెల్లవాళ్ళు ప్రయాణమేమో తప్పదు ఎందుకంటే స్వానుభవం కూడా అందువల్ల ఇబ్బంది వెళ్ళలేదు ఎట్లా ఉన్నవాళ్ళని అలా ఉండనివ్వండి జయ గోపాల కృష్ణ భగవాను కీ జై కనుక సేనానాయకుడుగా నీవు ఉండవయ్యా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో కర్ణుడు చెప్పాడండి కర్ణుని పాత్ర ఇక్కడ చాలా చాలా గొప్పగా కనబడుతుంది ఈ ద్రోణ పర్వంలో ద్రోణాచార్యుడు ఉండగా నేను సేనానాయకుడుగా ఉండటం అనేది న్యాయమైనది కాదు చాలా ప్రశాంతంగా ఉంది ద్రోణాచార్యుడు ఉండగా ఎప్పుడు సేనానాయకుడుగా ఉండడం అనేది న్యాయమైనటువంటిది కాదు సర్వక్షాత్రలోకానికి ఆచార్య పదవిని అలంకరించినటువంటి వాడు ద్రోణాచార్యుడు కనుక ద్రోణాచార్యుడు సేనానాయకుడుగా ఉంటేనే అర్జునుని బలము మూడు వంతులు తొలుగుతుంది అప్పుడు అర్జునుణ్ణి మనం తేలికగా చేయించవచ్చు అర్జునుణ్ణి ఒక్కడిని చేయించగలిగితే చాలు లోకల్లో నా పార్థివ సోడుమలం ధనంజయా పార్థుణ్ణి గెలవనంత వరకు పాండవులను మనమేమీ చేయలేము ఊపిరి లేనటువంటి శరీరము లేనటువంటి పాండవ రాజ్యము అటువంటిది ఇక్కడ రాజ్యము అంటే అర్థం సేన మొత్తం ఒక్క పార్థుడు లేకపోతే చాలు పార్థుడే కనుక లేకపోతే కృష్ణుడు కూడా ఏమీ మాట్లాడడు కనుక మనం కృష్ణుడు లేకుండా ఉండటం కాదు చూడవలసింది ఎవరు లేకుండా చూడాలి పార్థుడు కనుక ద్రోణాచార్యుల వారిని నీవు పెట్టబోయ్యా అసామాన్యమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు ఎన్నో అస్త్ర శస్త్ర విద్యలు కలిగినటువంటి వాడు అనేకములైనటువంటి అస్త్రశస్త్రములను కొత్తవి తాను ఉత్పత్తి చేసినటువంటి వాడు బ్రహ్మణ్యుడైనటువంటి వాడు శాస్త్రవిడు నియమవ్రతుడు ఈ కారణం చేత ఖచ్చితంగా అతడే సేనానాయకుడుగా ఉండతగినవాడు అని సలహా చెప్పాడండి ఎవరు ఇప్పుడు చెప్పండి ఉన్నతమైన సలహా చెప్పాడా సలహా చెప్పాడా ఆయన చాలా ఉన్నతమైన సలహా చెప్పాడు మనం నిన్న చెప్పుకున్నాం కర్ణుడు అనేటువంటి పాత్ర ఉన్నది కదా మీరేం దిగులు ఇవాళ శనివారం అర్థమైందా శనివారం నాడు కరెంటు వాళ్లకు హాలిడే చే ఒంటి గంట దాకా రాదు ఖచ్చితంగా హాయిగా యుద్ధ రంగంలో వాళ్ళు ఎట్లా ఉన్నారో ఉపన్యాసరంగంలో మనం కూడా అట్లాగే ఉందాం అర్థమైందండి కనుక దివ్యాత్మ స్వరూపుల రా జయగోపాల కృష్ణ భగవాను కీ జై ద్రోణాచార్యుణ్ణి సేనా నాయకుడుగా చేయవయ్యా నేను సేనా నాయకుడుగా ఉండడం అంత మంచిది కాదు అర్జునుణ్ణి నేనొక్కడిని సంహరించగలను కానీ ద్రోణాచార్యునకు దృపద రాజు పట్ల దృష్టచమును పట్ల ఉన్నటువంటి కక్ష కానీ ఇవన్నీ కూడా చాలా అనేయమైనటువంటివి రెండిటిని పురస్కరించుకుని ద్రోణుడు వారి మీద గనక చెలిగినట్లయితే ద్రో ద్రౌపదుడు దుష్టద్యుమ్నుడు నీరసించినట్లయితే అర్జునుడు కూడా నిరసిస్తాడు ఎందుకంటే సొంత మామగారు అందువల్ల ఖచ్చితంగా మనం గెలవగలుగుతాం ద్రోణాచార్యునే సేనా నాయకుడుగా ఉంచమన్నారు చాలా సంతోషం కౌరవులలో ఉండే పెద్ద పెద్దలంతా కలిసి ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశానండి నమస్కారం చేసి దుర్యోధనుడు తన మనస్సులో ఉన్నటువంటి మాటను చెప్పాడు గురుదేవా దాన్ని కరెంటు దాని నుంచి బ్యాటరీ దానికి ఏమైనా మార్చవలసినది ఉన్నదా నా ఫోన్ ఏం మోగట్లేదండి దూరంగా పెడదాం జయ గోపాలకృష్ణ భగవానికి జై అయితే ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి గురుదేవ ఈనాటి నుండి మన సేనకు సేనా నాయకులుగా మీదే ఉండి మమ్ములను ముందుకు నడిపించవలసిందిగా కోరుతున్నామన్నారు ఎప్పుడైతే ఆ మాట అన్నారో పరమానందపడ్డాడు ద్రోణాచార్యుడు కర్ణుడు వచ్చాడు గనుక తన దగ్గరకు రాడు అన్న సంగతి అనుకున్నాడు కానీ కర్ణుడిని కాదు అని తన వద్దకు వచ్చి తనను సేనానాయకుడుగా గౌరవించేటప్పటికీ ఎక్కడికి ఎదిగాడు అంటే ద్రోణాచారు్యుడు ఆకాశం అంతా ఎత్తిపోయాడు అంతా ఆనందపడ్డాడు సంబరపడ్డాడు అంత సంబరంలో దుర్యోధన నీకేం కావాలో కోరుకోవయా ఇస్తానన్నాడు బ్రాహ్మణుడు ఎప్పుడూ అల్ప సంతోషండి అర్థమైందా అండి ఏ కోట్లు కోట్లు వచ్చి పడాలి అని అనుకోడు అల్ప సంతోషి అందుకనే వాళ్ళు ఏమన్నారు బ్రాహ్మణుని నేను చెప్పేది నిజమైన బ్రాహ్మణుడి సంగతి అండియలాభ సుష్ట బ్రాహ్మణుడు ఎటువంటి వాడు అప్పటికప్పుడు తనకు ఏది దొరికితే దానితో తృప్తిపడి బ్రతికేటువంటి వాడు ఇది బ్రాహ్మణుని యొక్క లక్ష్యం నాకు ఇంతేనా వచ్చేది ఇదేనా అని ఎదురు తిరిగితే వాడు ఏమవుతాడు బ్రాహ్మణత్వం నుంచి దిగజారిపోతాడు బ్రాహ్మణత్వం నుంచి దిగజారిన వాడు దేంట్లో చేరుతాడో మనం చెప్పుకున్నాం కనుక ఎదురు చేయాలా సుష్ట అందుకనే పోతన భాగవతంలో ఓ మాటన్నాడు తృప్తి చెందని మనుజుడు సప్త తృప్తి లేనటువంటి వాడికి లోకంలో ఆనందం అనేది के अवकाश కనుక ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తృప్తి పొందవలసిందే ఎంత దొరికితే అంతతోనే ఆనందపడాలి కానీ ఇక్కడ ఆ సేనానాయకుడిని పదవి ఇచ్చేటప్పటికి పొంగిపోయాడు ఆనందపడ్డాడు ఆ ఆనందం కట్టలు తెచ్చుకుని వచ్చింది ఆ ఆనందంలో అవధిలేని పరిస్థితుల్లో నీకేం కావాలో కోరుకో అనేశాడండి ఎవరిని దుర్యోధను ఇప్పుడు ద్రోణాచార్యుణ్ణి నేనేం కోరుకోవాలి సమస్య ఎవరికి వచ్చింది దుర్యోధనుకు వచ్చింది వెంటనే దుష్ట చతుయో చోట కలిశారు దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణులు ఏం కోరాలి ఆలోచించి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి త్రోణాచార్యుని వద్దకు వచ్చి దుర్యోధనుడు అడిగాడండి బంధనాయం సజీవతే అంగీకృతోయం గురు గురుదేవా నేను చెప్పిన దాన్ని మీరు అంగీకరించినట్లయితే సజీవం ప్రాణములతో యుధిష్ఠిరం ఆ ధర్మరాజును బంధనాయంతే బంధించి నాకు అప్పగించాలి వాడు కోరింది ఏమిటండి ప్రాణాలతో ధర్మరాజును బంధించి ఇవ్వాలి ఎవరికి అప్పజెప్పాలట దుర్యోధనులకు అప్పజెప్పాలి ఆలోచించాడు ధర్మరాజును అప్పజెప్పమన్నాడు అంతే కదా చంపమని అడగలేదు వీడు మంచివాడే ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ణే ధర్మరాజును చంపమని గనక వాణ్ణి అడుగు వాడు నేను మాట ఇచ్చాను గనక నీ కోరిక తీరుస్తాను అని ఏం చేయాల్సి వచ్చేది ధర్మరాజును చంపాలి అర్జునుడు ఉండగా ధర్మరాజును నేను చంపగలుగుతానా నా వల్ల అవుతుందా పైకి ఏదో మాట్లాడుతున్నాను కానీ ఒక రకంగా అర్జునుడు నా కన్నా ఉన్నాడు యుద్ధ విద్యలో కారణం చేత నేను ధర్మరాజును చంపడం కుదరదు ఒకవేళ నాకు కుదిరి నేను చంపిన సాక్షాత్తు లోకములలో ఉన్న ధర్మమునే నేను చంపిన వాడను అవుతాను నాకు అటువంటి స్థితి కలగకుండా కాపాడాడు నా శిష్యుడు దుర్యోధనుడు ఊరికే ప్రాణాలతో పట్టి ఇవ్వమన్నాడు ఇంతకన్నా ఏం కావాలి అయినా వాడికి సందేహం కలిగిందండి ఎవరికి ద్రోణాచార్యునకు ఆ సందేహాన్ని దుర్యోధనున్నే అడిగాలు ఏమయ్యా నేను అడిగిన వర్ణం ఏదైనా సరే ఇస్తానన్నాను కదా ధర్మరాదుని చంపమని ఎందుకు అడగలేదు అడిగాడు ఎవరండి అడిగింది ద్రోణాచార్యుని ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ధర్మరాజును చంపమని నేను అడిగితే నా మరణాన్ని నేను కోరుకున్నట్టే ఎందుకంటే ధర్మరాజునే కనుక సంహరించినట్లయితే అర్జునుడు ఊరుకుంటాడా నిన్ను నన్ను కూడా చంపుతాడు అర్జునుని యొక్క శౌర్య ప్రతాపాలు నాకు బాగా తెలుసు భీముని యొక్క శౌర్య ప్రతాపాలు కూడా నాకు బాగా తెలుసు నేను పట్టి ఇవ్వమని ఎందుకు అడిగాను చంపితే నేనే మరణిస్తా అప్పుడు ఈ యుద్ధానికి అర్థమే లేదు ఇక రెండవ విషయం ధర్మరాజునే కనుక పట్టి నాకు ఇచ్చినట్టయితే మళ్ళీ ధర్మరాజు చేత చూడమాడించి మళ్ళీ వాడిని బయటకు పంపితే ఆ నలుగురు అన్నదమ్ములు వాడు మొత్తం అందరూ కలిసి మళ్ళీ అడవుల్లో పడతారు వాడి మానసికమైన కక్ష ఎటువంటిదో చూడండి విష సర్పము యొక్క పగ ఎటువంటిదో దుర్యోధను యొక్క పగ కూడా అటువంటిది ఎందుకనయా పగ అంటే కేవలం దాయాద వైరం ఇంతే ఇంతకన్నా పెద్దగా ఏమీ లేదు వాళ్ళు ఏనాడు కౌరవులను హింసించినటువంటి చరిత్ర లేదు పసితనంలో ఒక భీముడు మాత్రం హింసించాడు అందులో ఏమీ సందేహం లేదు అది కూడా ఎప్పుడు పసితనంలో చిన్నతనంలో చిన్నతనంలో చేసినవన్నీ కూడా పెద్దవాడైనంతలో అట్లా ఏమవుతాయండి పెరిగిన పర్వతం కింద మరుగుపడినటువంటి నిధుల వలె అవి కనపడకుండా పోతాయి పసితనంలో చేసినవన్నీ ఎన్ని తప్పులు ఎంతమంది చేసి ఉంటారు చిన్నతనంలో పెరిగి పెద్ద అయిన తర్వాత నీతిమంతులుగా అటువంటి వాళ్ళే ఎంతమంది బ్రతికి ఉంటారు లోకంలో ఇప్పటికీ కూడా కనుక అవి లెక్క కాదు పెరిగి ఇవ్వడం వచ్చిన తరువాత దోషాలు చేసిందెవరయ్యా అంటే కేవలం కౌరవులే ఎన్ని తప్పులు చేసినా దాన్ని సహించి తల ఉంచి అనుభవించింది అంటే పాండవులే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మరాజును చంపితే మిగిలిన నాలుగు అన్నదమ్ములు ఎవరిని బ్రతకనివ్వరు కనుక వాణ్ణి చంపి మేము సుఖపడేదేం లేదు వాణ్ణి మళ్ళీ పిలిచి జోదం ఆడించాలి జోదం ఆడలా బాబు అంటే కాదు అని మాత్రం అనడు అందువల్ల నేను ధర్మరాజుని పట్టి బంధించి ఇవ్వమని అడిగాను దృతరాష్ట్రుడు మనస్సులో అనుకున్నాడండి ఏమని నైపుణ్యం ఎది కర్తవ్య దుష్టయోధన దుర్మార్గుడా నీకు విద్య నేర్పినందుకు నేను సిగ్గుపడాలిరా ఎవరి మాట అన్నది ధృతరాష్ట్రుడు ఇంత దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వాడికి నేను విద్య నేర్పాను ఆ ద్రోణాచార్యుడు ఇటువంటి దుర్మార్గుడికా నేను నేర్పింది ఒక్క ఆలోచన కూడా కనీసం ఈ విధమైన ఆలోచన వాడికి ఉన్నదేమో అనే ఊహ కూడా నాకు రాలేదు ఏది ఏమైనా ఇప్పుడు నేను మాట ఇచ్చాను గనక వాడి అన్న ప్రకారం ధర్మరాజును బంధించి ఇవ్వవలసిందే నిర్ణయించుకున్నాడు బంధించి ఇవ్వడం కోసమే తప్పనిసరిగా నీ కోరిక తీరుస్తా కానీ అన్నాడు మళ్ళీ ద్రోణాచార్యుడు గురుదేవ ఏమిటన్నాడు అర్జునుడు అతనికి రక్షకుడుగా ఉన్నంత వరకు నేనేమీ చెయ్యలేను అర్జునుని ఎదిరించగలిగినటువంటి వాళ్ళెవ్వరూ ఏ భూమండలం మీద లేరు పోనీ దేవలోకంలో ఉన్నారా అంటే అక్కడా బ్రహ్మాదులు కూడా అతన్నేమీ చెయ్యరు ఎన్ని రకాలుగా పొగుడుతుంటే దుర్యోధనులకు కోపం వచ్చిందండి ఏమిటి గొప్పతనం అర్జునునిది అడిగాడు అప్పుడు ద్రోణాచార్యుడు కూడా చెప్పాడు దుర్యోధను ఏమని ఈతడు మానవ మాతృడు కాడు నిన్న మనం చెప్పుకున్నాం కదండి భీష్ముడు చెప్పాడా లేదా అయినా సరే దాన్ని ఏం చేసుకోవాలి రూఢి చేసుకోవాలి కనుక అడుగుతున్నాడు ద్రోణుణ్ణి ద్రోణాచార్యుడు కూడా అదే చెప్పాడు ఇతడు నరనారాయణులలో నరుడు నారాయణుడే కృష్ణుడు కనుక వాళ్ళిద్దరూ ఉండగా ధర్మరాజును కాదు కదా సహదేవుణ్ణి కూడా నేను నీకు ప్రాణాలతో బంధించి ఇవ్వలేను మీరు ఏ పని సభ నుండి దూరంగా తీసుకువెళ్ళండి ఏ సభ నుండి యుద్ధ సభ నుండి అర్జునుణ్ణి కనుక దూరంగా తీసుకువెళ్ళినట్లయితే అప్పుడు ధర్మరాజు దొరుకుతాడు ఒంటరిగా ఖచ్చితంగా నేను పట్టిస్తా ద్రుపద మహారాజు కానీ దృష్టజ్యమ్మునుడు కానీ సాక్ష్యకి కానీ భోజుడు కానీ ఎవరు ఎగిరి ఎదురు తిరిగినా నేను వాళ్ళని లెక్క చేయను ధర్మరాజును నీకు పట్టిస్తా కానీ ఒక్క అర్జును కృష్ణుడు ఇద్దరు అక్కడ లేకుండా వెళ్ళాలి మీరు దానికి ఏదైనా ఉపాయం చూడండి నేను ఈ పని చేసి పెడతా అన్నాడు ఆ మాత్రం సహాయం చేస్తే చాలు గురుదేవా అన్నాడు ఇప్పుడు కృష్ణార్జునులను ఆ యుద్ధం నుండి వేరు చేయటం ఈ ఉన్నటువంటి ప్రాంతాన్ని మూడు భాగాలుగా మార్చారు వాళ్ళు కౌరవులు ఎంత ప్రాంతమును ఆ కురుక్షేత్రములో ఆశ్రయించి ఉన్నారో ఆ ప్రాంతమును ఎన్ని భాగాలుగా చేశారండి మూడు భాగాలుగా చేశారు ఆ మూడు భాగాలలో రెండు భాగములు ద్రోణాచార్యునకు అప్పగించారు సైన్యంతో మూడవ భాగంలో ఏం చేశారయ్యా సంసప్తకులు అని ఉన్నారండి సంసప్తకులు అంటే అర్థం వారిని వారే శపించుకున్న వారు అని అర్థం వాళ్ళను వాళ్ళే శపించుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే త్రికర్త దేశానికి సంబంధించినటువంటి రాజులు ఆ త్రిఘర్త దేశాధీశులైనటువంటి రాజులు ఎంతమంది ఉన్నారయ్యా దేశం మొత్తం మీద పద్దెనిమిది మంది ఉన్నారు ఆ పద్దెనిమిది మందిని పిలిచి వాళ్ళకి విషయాన్ని చెబితే ఆ అర్జునుడిని అక్కడి నుంచి పక్కకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు అంగీకరించారు అంగీకరించి వాళ్ళు చేయదలుచుకున్నది సక్రమంగా జరగటం కోసం అక్కడికక్కడ హోమగుండములు పెట్టి హోమం చేశారట ఏం చేశారు వాళ్ళు హోమం చేశారు పవిత్ర కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి మమ్ములను అనుజ్ఞ ఇవ్వవయ్యా అని అగ్నిగోత్రుణ్ణి అడగడానికి అగ్ని గ్రహల్చి హోమం చేశారు వాళ్ళు చేసే పవిత్ర కార్యక్రమం ఏమిటయ్యా కృష్ణార్చులను పాండవుల నుండి వేరు చేయుట దేని కొరకు వేరు చేయుట ధర్మరాజును పురాణములతో బంధించుట కొరకు దీనికి ఎవరు సహాయం చేయాలంట వాళ్ళు వాళ్ళు అడిగింది ఎవరినండి అగ్నిహోత్రుడిని మరి అగ్నిహోత్రుడు వస్తాడా చెప్పండి వస్తాడు భగవంతుడికి నీవు ఏ కోరిక కోరావు అని కాదు కావలసింది ఎంతగా అతన్ని సేవించావు నువ్వు ఏదడిగితే అదే ఇస్తాడు అది మంచా చెడ అనేది ఎవరు ఆలోచించాలి నువ్వే ఆలోచించుకోవాలి నీకు జ్ఞానం ఇచ్చాడు కనుక కానీ వాళ్ళు ఏం చేశారంటే ఆ దేశానికి సంబంధించిన మళ్ళీ మంది హోమకుండాలు పెట్టి హోమం చేశారు ఈ రోజున అర్జున హతకుణ్ణి మేము సంహరించకపోతే ఒకవేళ యుద్ధ రంగంలో మరణించిన మాకు ఉత్తమగతులు కలగకుండా ఉండుగాకా ఇప్పుడు వాళ్ళని వాళ్ళు చెప్పించుకున్నారా లేదా చెప్పండి ఏవి తెలివితేటలండి వాళ్ళవి ఏం చెబుతున్నారు వాళ్ళు అర్జునుణ్ణి కనుక ఈరోజు సంహరించకపోతే మే మాకు సహజంగా యుద్ధ రంగంలో మరణించిన వాళ్ళకేం వస్తుంది వీర మరణం వస్తుంది ఈ రోజున మేము కనుక ఒకవేళ యుద్ధరంగంలో మరణించినట్లయితే మాకు వీర మరణము కూడా కలగకుండా ఉండుగాక రౌరవాది నరకముల కన్నా గొప్పదైన నరకములో మేమే పడేదముగాక వాళ్ళని వాళ్ళే శపించుకున్నారు అందుకనే ఆ త్రిఘత్త దేశానికి సంబంధించిన పద్దెనిమిది మంది రాజులను భారతం ఏమని పిలిచింది సంసప్తకులు అని పిలిచింది వాళ్లను వాళ్లే శపించుకున్నటువంటి మేధావులు అని అర్థం ఎవడైనా తన్ను తాను శించుకుంటాడా అండి శపించినా కాళ్ళ మీద శాప విమోచనం చెప్పవయ్యా ప్రతిమలాడతాడు కానీ ఇక్కడ వాళ్లను వాళ్లే శపించుకున్నారు కావలసిన సైన్యాన్నంతా సమాయ రిచారు వెంటనే అర్జునుణ్ణి యుద్ధానికి పిలిచారంటే ఎప్పుడైతే అర్జునుడిని యుద్ధానికి పిలిచారో అర్జునుడు అటువైపు వెళ్ళక తప్పదు ద్రోణాచార్యుడు ధర్మరాజును ప్రాణాలతో పంజించి ఇస్తాను అని ప్రతిజ్ఞ చేసినటువంటి వార్త పాండవులకు కూడా తెలుసు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ఇక్కడ గూఢచారులు అక్కడికి వెళ్ళి తెలుసుకోవడం అప్పటి అక్కడి ఇక్కడికి వచ్చి తెలుసుకోవడం అర్థమైందండి ఈ గూఢచారులు ఇప్పుడు కూడా ఉన్నారు ఈ ఇంట్లో వాళ్ళ మాట వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మాట వీళ్ళకి చేరేసి వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటుంటే పక్క నుంచి చూసి సంతోషపడేటువంటి గూఢచారులు ఎంతమంది లేరండి లోకల్లో ఉన్నారా లేరా ఉన్నారు కనుక ఈ గూఢచారులు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వార్తలు జారేస్తున్న వాళ్ళ ఉద్యోగమే అది కనుక ఎప్పుడైతే ధర్మరాజును బంధించి ఇస్తాను ద్రోణాచార్యుడు ప్రతిజ్ఞ చేసినట్టుగా తెలిసిందో ఇంకా ధర్మరాజుకు ప్రాణాలు పోయినట్టే అనిపించిందండి గురుదేవుడే ఇంత ఘోరమైన ప్రతిజ్ఞ చేస్తే నేనేం చేయగలుగుతాను ఏమండి న్యాయమేనా వేదం షడంగం వేదాహం అర్థ విద్యంచేష్టం అస్త్రం అస్త్రా వేద వేదాంగములు చదువుకున్నటువంటి వాడు ధనుర్వేద శాస్త్రం ఏదైతే ఉన్నదో అసలు ద్రోణాచార్యుని వద్దనే పుట్టిందా అన్నంత గొప్పవాడు బ్రాహ్మణుడై ఉండి ఏ తప్పు చేయనటువంటి నన్ను తన యొక్క శిష్యుని కొరకు బంధించి ఇస్తాను అని చెప్పినటువంటి ద్రోణుని మాటలు విన్నటువంటి ధర్మరాజుకు దుఃఖం కలిగింది వెంటనే చెప్పాడండి అర్జునుడు వచ్చాడు అక్కడికి వెంటనే చెప్పాడు అన్నా నేను బ్రతికి ఉండగా నిన్ను బంధించడం ఎవరి వల్ల కాదు నేను ప్రతిజ్ఞ చేస్తున్నా సంసర్తకులు నన్ను పిలిచిన నేను అటువైపు వెళ్ళినా నీకు రక్షకుడుగా ఇక్కడ ఉంచుతావు కానుక నీవేమి భయపడవలసిన పని జు యుద్ధం జరిగిందండి వాళ్ళు వీళ్ళు సంకులంగా ఎవరు ఎవరితో ఎవరు ఎవరితో పోరాడటానికి తలపడ్డారో సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేదాకా యుద్ధం చేస్తూనే ఉన్నారు సూర్యుడు అస్తమించాడు అటు సంసప్తకులు వెనక్కు తగ్గారు అర్జునుడు వెనక్కు తగ్గి తిరిగి వచ్చేశారు ఇప్పుడు ద్రోణాచార్యుడు సేనా నాయుడు అయిపోయింది తరువాత ఒక రోజు ముగిసింది రెండో రోజు ఇంకా యుద్ధం మిగిలి ఉన్నది ఎవరితో సంసప్తకులతో కనుక అర్జునుడు కృష్ణుడు మళ్ళీ ఎటు వెళ్ళాలి అటు వెళ్ళాలి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచించాడు ఎవరు ఆలోచించింది ద్రోణాచార్యుడు ఖచ్చితంగా ఇవాల్టితో ఆ సంసప్తకులను సంహరిస్తాడు ఎవరు అర్జునుడు ఇన్ని రోజులు తీసుకోవడమే ఆశ్చర్యం అతి తేలిక పద్దెనిమిది మందిని పద్దెనిమిది క్షణాల్లో తీసివెళ్ళగలడు కానీ వాళ్ళు చేసినటువంటి హోమముల శక్తి చేత ఇప్పటిదాకా ఉండి ఉంటాడు లేకపోతే ఈ పాటికి ఎప్పుడో వాళ్ళు మరణించేవాళ్ళు అర్జునుని ముందు అటువంటి స్థితిలో రెండవ రోజు యుద్ధానికి వెళ్ళాడు ఇప్పుడైనా మనం అవకాశాన్ని తీసుకుని ధర్మరాజును బంధించకపోతే ప్రయోజనం లేదనుకున్నారండి ఎప్పుడైతే అనుకున్నాడో కావలసిన వ్యూహాన్ని సిద్ధం చేశాడు ఏ వ్యూహమును సిద్ధము చేశాను అంటే పద్మ వ్యూహము అన్నారండి మొత్తం సైనిక మండలము పద్మము వలె ఉంటుందండి పైనుంచి చూసినట్లయితే ఏ ప్రక్కను నుంచి లోపలికి వెళ్ళాలి అన్న ఆయా దళముల కొనభాగములలో మహా వీరులైనటువంటి వాళ్ళు ఉంటారు ఆ పద్మమునకు ప్రవేశ ప్రదేశము ఏదయ్యా అంతర్నాళాకృత్య అన్నారు ఆ నాళము ఉన్నదే కాడ అక్కడ నుండి ప్రవేశించాలి అర్థమైందా అండి ఎట్లా పడితే అట్లా ప్రవేశించడానికి వీరలేదు ఆ కాడ నుండి లోపలికి ప్రవేశించిన తిరిగి రావడం మళ్ళీ కష్టం వెళ్ళి తిరిగి రాగలిగిన వాడు సులభంగా భేదించగలుగుతాడు ఆ పద్మ ఇది కేవలం ద్రోణాచార్యునకు అర్జునునకు తప్ప ఇంకెవ్వరికి తెలియనిది వాస్తవానికి భీష్ముని కూడా తెలియదండి అటువంటిది ఈ పద్మ వ్యూహం తెలిసింది ఎవరికై అంటే వీళ్ళిద్దరికి ఆ ద్రోణాచార్యుని కొడుకు అశ్వత్మకు కూడా చెప్పలేదు కనుక ఒక రకంగా అశ్వత్మ కన్నా అర్జునుడే ఎక్కువ ఎవరికి ద్రోణాచార్యునకు అటువంటి స్థితిలో విద్య చెప్పాడండి ఇప్పుడు వాడిని కావాలని పక్కకు పంపించి ఏం చేస్తున్నాడు పద్మవ్యూహాన్ని పొన్నాడు ఈ పద్మవ్యూహము యొక్క నాళము ఉన్నదే ఆ నాళమునకు దగ్గర ఎవరయ్యా కావలి అంటే సైంధవుడు జయద్రథ అన్నారు వాడికి వరం ఉన్నదండి ఎవరికి వరం జయద్రథునకు సైంధవునకు జయ్రథుడే సైంధవుడు సైంధవుడే జయద్రథుడు వాడికి ఓ వరం ఉన్నది ఇంతకుముందే మనం చెప్పుకున్నాం ఏమిటా వరం చెప్పండి ఒక్కరోజు పాండవులను నివారించేటువంటి శక్తి కలుగుతుంది వాడికి ఇప్పుడు వాడికి ఆ అవకాశం దొరికింది పరమేశ్వరుడు ఇచ్చాడు ఆ వరాన్ని వాడు ఎక్కడ ఉన్నాడో ఆ నాళము వద్ద ఉన్నాడు అర్థమైందండి వాడి సైన్యము వాడు మొత్తం నాళము వద్ద ఉన్నారు అక్కడ నుంచే లోపలికి ప్రవేశించాలి పద్మవ్యూహంలో ఇది విశిష్టత ఇంత దివ్యమైనటువంటి పద్మవ్యూహాన్ని ఆ పైనుంచి దేవతలు చూస్తున్నారండి చూడడానికే ఎంతో సమ్మోహనంగా ఉన్నది అన్నారు చాలా దివ్యమైనటువంటి స్థితి అంత సమ్మో విశేషమైనటువంటి ఆ పద్మవ్యూహాన్ని దేవతలంతా చూస్తున్నారు ఎలా లోపలికి ప్రవేశించాలి ఏం చేయాలి ఎలా ఉండాలి ఎవరు ఈ పద్మవ్యూహం లోపలికి వెళ్ళగలిగిన వాళ్ళు అర్జునుడ సంసప్తకులతో వెళుతున్నాడు ఆ సంసప్తకుల దివ్యత్వం సామాన్యని కాదు ఇవాళ సాయంకాలం వరకు వాళ్ళు అర్జునుడి వెంట పడుతూనే ఉంటారు ఇక్కడ ధర్మరాజుకి కావలిగా ఎవరిని ఉంచాడు అర్జునుడు వెళ్ళిపోతూ దృష్టిగా ఉంచాడు తన వెంట ఎవరిని తీసుకు వెళ్లాడు సాక్ష్యని తీసుకు వెళ్ళాడు చక్ర రక్షకులుగా ఒక సాక్ష్యకి ఇరు పారిశ్రమల రక్షణ చూసుకోవలసినటువంటి వాడు సాక్ష్యకి కనుకనే ముందు కృష్ణ పరమాత్మ మధ్యలో రథంలో అర్జునుడు అర్జునుని వెనుక సాక్ష్యకి కూర్చుని రెండు చక్రముల యొక్క రక్షణ చూస్తున్నాడు చాలా కష్టతరమైనటువంటి యుద్ధ ప్రయోగం అక్కడ చూడబోతే గురుదేవుడు పద్మ ఏర్పాటు చేసుకుని కూర్చున్నాడు ఏమి జరుగుతున్నదో బాబా అర్జునుడు కృష్ణుణ్ణి అడిగాడు నీకేమీ దిలేదయ్యా ధర్మరాజుకు వచ్చినటువంటి ప్రమాదం లేదు అంతతో చెప్పి ఊరుకున్నాడు తప్ప జరిగే ప్రమాదాన్ని గురించేమీ చెప్పలేదు యుద్ధరంగంలో కేవలం అంతటి మహావీరుడైనటువంటి వాడు ఇంకెవరు ఉన్నారయ్యా అంటే అర్జునుని కుమారుడైనటువంటి అభిమన్యుడు ఉన్నాడు అభిమన్యుడు చెప్పాడండి ధర్మనందరులకు కృతామ ప్రే పద్మవ్యూహం కృతామ్యంతో పద్మవ్యూహం మీరు దిగులు పడవలసినటువంటి పని లేదు పద్మవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో నాకు బాగా తెలుసు నా తండ్రి నా తల్లికి చెబుతుండంగా నేను విన్నాను కనుక పద్మవ్యూహంలోకి ప్రవేశించడం నాకు బాగా తెలుసు కానీ దాంట్లోంచి బయటకు రావడం మాత్రం నాకు తెలియదు ప్రవేశించడం తెలిసి బయటికి రావడం తెలియకపోతే కష్టం కదురా కనుక నీవు వెళ్ళవద్దురా ఈ మాట ఎవరిది ధర్మనందనుది ఒకవేళ ద్రోణాచార్యుడు చేసిన ప్రతిజ్ఞను అనుసరించి నన్ను బంధించినా నేనేమైనా పొరువాలేదు కానీ తన కొడుకుని ఏం చేశావు అని ఆ అర్జునుడు వచ్చి అడిగితే సమాధానం ఏం చెప్పాలి నేను ఇప్పటికే నా సోదరులన్నందరినీ నేను ఎన్ని రకముల కష్టములు నా మూలంగా పెట్టానో నాకే తెలుసు వారిని చూచినప్పుడల్లా తల వంచి నిలబడవలసిన పరిస్థితి నాకు ఉన్నది అని అనుకుంటూ ఉంటా వారంతటి వారుగా నన్ను గౌరవిస్తున్నారు కనుక తల ఎత్తుకుని తిరుగుతున్నా నేను కనుక నీవు వెళ్ళవద్దురా ఆ అభిమన్యుడు ఉపాయం చెప్పాడు నేను భేదించుకుని లోపలికి వెళ్ళిన పెద్ద వెనుక నుంచి నాకు రక్షణగా భీమసేనాదులంతా ఉన్నారు లోపలికి వస్తారు అభేద్యమైనటువంటి పద్మ వ్యూహాన్ని భేదించుకుని మరల బయటికి రాగలుగుతాను కనుక మీరు దిగులు పడవలసిన పని లేదు నకుల సహదేవులు భీమసేవుడు ఉన్నాడు ఏమండి ఇంకా ద్రుపద మహారాజు ఉన్నాడు మా యొక్క వృష్టి వంశస్థులు ఉన్నారు మాకు సేవ చేయడానికి మా వెనుక రావడానికి వృష్టి వంశస్థులు ఎవరండి ఈ అభిమన్యునకు మాతామహస్థానం నుంచి వచ్చారు తల్లి నుంచి వచ్చిన వాడు ఆ కారణం చేత నీవు భయపడవలసిన పని లేదని మాట ఇచ్చాడు ఎవరని మాట ఇచ్చింది అభిమన్యుడు మాట ఇచ్చాడు ఆ అభిమన్యుని మాటను ఆలోచించి సరే అన్నాడండి ఏమండి గోవిందక పృతనా త్ర కదం ఏకాం రమేత అన్యత్ర ఎప్పుడైతే పద్మవ్యూహాన్ని ఆ అభిమన్యు కుమారుడే ఛేదిస్తాడు అన్న విషయాన్ని కూడా ద్రోణాచార్యుడు విన్నాడు అండి అక్కడి మాటలు ఇక్కడ ఇక్కడి మాటలు అక్కడికి చేరుతూ ఉంటాయి కదా ద్రోణాచార్యుడు కూడా విన్నాడు ఆహా ఒక్క అర్జునుడే అనుకున్నా ఇప్పుడు దీన్ని ఛేదించగలిగినటువంటి వాడు వాడి కొడుకు కూడా తయారయ్యాడు నా వద్ద నేర్చిన వాడు తాను ఇంకొకడికి దాన్ని అధ్యయనం చేయించాడు అయినా ఖచ్చితంగా అభిమన్యుని మరణము ఈరోజు తప్పదు ఎందువల్ల తప్పదు దానికో నియమం ఉన్నదండి వేద రహస్యపాయము అంటారు దాన్ని ఎక్కడైనా సరే ఓ గురువు వద్ద మనం ఓ ఉపదేశం పొందిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకొకరికి ఉపదేశం చెయ్యాలి అంటే మనకు ఏ స్థాయి రావాలి కేవలం ఉపదేశం పొందడమే మనకు స్థాయి భావము కాదు ఆ మంత్రాన్ని సిద్ధి పొందాలి సిద్ధి పొందితే తప్ప దాన్ని ఇంకొకరికి ఉపదేశం చేసేటువంటి అవకాశం లేదు అందుకనే మనం ఎవరిని పడితే వాళ్లను మంత్రోపదేశం చేయమని అడగరాదు ఇది మంత్రశాస్త్ర ధర్మం అయితే ఒక్కటి దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు లోకంలో బోల్డ్ అంత మంది ఉన్నారు కలియుగంలో కూడా ఉన్నారు కేవలం కృతత్రేతరములలోనే కాదు కలియుగంలో కూడా దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళు చేసేటువంటి కర్మలకు కానీ లోక విహితమైనటువంటి కర్మలకు కానీ చాలా తేడా ఉంటుంది ఎందుకంటే దైవ దత్తమైనటువంటి కర్మ విభాగం వేరు మానవ దత్తమైనటువంటి కర్మ విభాగం వేరు కనుక దైవాంశ సంభూతులైనటువంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నారేమిటి ఇట్లా కాదు కదా చేయాల్సింది ఇది చేయవచ్చునా ఇట్లా అడిగేటువంటి హక్కు కానీ ఆలోచించేటువంటి అవకాశం కానీ విమర్శించేటువంటి అవసరం కానీ మానవ జాతికి ఎక్కడా లేదు దైవ అంశము వేరు మానవ సాధన విషయం వేరు సాధన పూర్తి అయితే వాడు ఏమవుతాడండి షి అవుతాడు సాధన పూర్తయితే ఏమవుతాడు ఋషి అవుతాడు దైవాంశ సంభూతనకు సాధనతో పనేమీ లేదు ఎందువల్ల ఈ జన్మలో దైవాంశ సంభూతుడయ్యాడంటే ఇతడి సాధన మొత్తం జన్మ జన్మల నుండి సాగుతోంది అదంతా ఇప్పుడు ఏమైందండి ఆ పండి తీగ నుంచి బయటకు వచ్చింది ఆ వచ్చిన పండు ఎవరికి దొరుకుతుంది అందుకని ఆ మృత్యుంజయ మంత్రం ఏమని చెప్పిందండి వర్తనం బంధనామృత అని చెప్పింది ఏమిటి దీని భావం ఆ దోస తీగకు కాయ కాస్తే ఆ కాయ బాగా పెరిగితే దాన్ని కొయ్యకుండా ఉంటే మిగల ముగ్గ పండితే దానంతటా అదిగా తొడిన ఊడి తొల్లుకుంటూ ఎవరి చేతికి దొరికితే వాళ్ళు దాన్ని అందుకుంటారు అనుభవిస్తారు అర్థమైందా ఇంతవరకు తెలిసింది కదండి ఈ సాధన అనేటువంటిది కూడా దోష పండు పండినట్టుగా పండాలి దానంతటదిగా ఈ శరీర బంధము అనేటువంటి బాంధవ్యం నుంచి పక్కకు వెళ్ళాలి బల్లుకుంటూ ఆ పండును ఎవరికి దొరికితే వాళ్ళు ఆనందపడతారు ఇది దైవీ సంపత్తి కలిగినటువంటి జన్మ అర్థమైందండి ఆ దైవీ సంపత్తి కలిగినటువంటి జన్మ చేసేటువంటి కర్మలకు మానవుడు చేసేటువంటి కర్మలకు హస్తిమసికాంతరం వ్యత్యాసం దానికి దీనికి సంబంధం లేదు మనం దాని గురించి మాట్లాడకూడదు కానీ ఒక సాధకుడు సాధించిన తర్వాత వాడు ఋషి అవుతాడు కనుక మనం ఉపదేశం పొందాలి అంటే ఎవరి దగ్గర పొందాలి ఋషుల వద్ద పొందాలి తప్ప కేవలం ఉపదేశం ఆయనకి అయింది కదా వెంటనే నేను బాగుండును అనుకునే అవకాశం లేదు అవునా ఇప్పుడు అతడు ఋషి అయ్యాడండి అనుకుందా ఎవరికో ఒకరికి ఉపదేశమైంది ఆయన అక్షర్లక్షలు చేశాడు ఆ చేసే సమయంలో ఆ మంత్ర అధిష్టాన దైవతమైనటువంటి దేవుడు కూడా దర్శనమిచ్చాడు పరమానందపడ్డాడు అంతా బాగుంది తన వద్దకు ఎవరైనా ఉపదేశం కోసం వచ్చారనుకోండి జాగ్రత్తగా వింటున్నారా మొత్తం అంతా గుర్తు ఒక చోటు పెట్టుకోండి ఎక్కడికి పెడతామో తెలుస్తుంది తన దగ్గరికి ఎవరైనా ఇప్పుడు ఉపదేశం కోసం వచ్చారు తాను మొట్టమొదటిసారిగా ఉపదేశం చెయ్యాలి అంటే ఇప్పుడు ఈ సాధకుడు ఋషి అయిన వాడు ఏం చేయాలో తెలుసినా ఏ గురువు వద్ద తాను ఉపదేశం పొందాడో ఆ గురువు యొక్క అనుమతి లేకుండా చేయరా ఒకవేళ అలా చేసినట్టయితే ఎవరైతే వాడి దగ్గర ఉపదేశం పొందుతారో వాడు నష్టపోతాడు చేసిన వాడికి ఏం నష్టం లేదు అర్థమైందండి ఇప్పుడు మనం ఎక్కడికి రావాలి అర్జునుడు పద్మవ్యూహేదనము ప్రవేశము మరలా ఈ మూడింటిని పొందాడు ఉపదేశం ఎవరి దగ్గర కేవలం పద్మవ్యూహాన్ని భేదించడం కాకుండా లోపలికి ప్రవేశించాలి మళ్ళీ బహిశ్చరిత బయటకు రావాలి ఈ మూడు తెలిసి ఉండాలి ఈ మూడు మంత్రాలను ఎవరు ఉపదేశం చేశారు ద్రోణాచార్యుడు పొందిన వాడవాడు అర్చునుడు తాను మళ్ళీ ఉపదేశం పొందాలి ఉపదేశం చెయ్యాలి అంటే ఎవరి అనుమతి కావాలి ద్రోణుని అనుమతి కావాలి తన అనుమతి లేకుండా వాడికి ఉపదేశం చేశాడు గనుక ఉపదేశం తీసుకున్న వాడు అభిమన్యుడు గనుక వాడు నాశనము కాక తప్పదు ఇప్పుడు యుద్ధ రంగం కనుక నాశనము ఇస్ ఈక్వల్ టు మరణము అందువల్ల ద్రోణాచార్యుడు ఏం ఆలోచించాడండి ఈ రోజు అభిమన్యుని మరణము తప్పదు ఇది లెక్క అయితే అభిమన్యుడేమీ తక్కువ వాడు కాదండి చాలా దివ్యమైనటువంటి ధనుర్విద్యా సంపన్నుడు ఆ తేజస్సు ఉత్త తేజస్సు కాదు అతి చిన్న వయస్సులో అంత దివ్యత్వాన్ని పొందినటువంటి వాడు పైగా చంద్రుని యొక్క అంశతో జన్మించినటువంటి వాడు రెండవది అతడు తొందరగా వెళ్లిపోవలసిన ఆవశ్యకత కూడా ఉన్నది ఎవరు చంద్రుడు అది వచ్చేటప్పుడు కృష్ణ పరమాత్మకు చెప్పాడు నేను పదిహేను సంవత్సరాల కన్నా భూమండలం పైన ఉండనయ్యా అందుకు ఇష్టమైతే నేను చెప్పిన ప్రకారం పుడతా లేకపోతే పుట్టను అన్నాడు నేను నిన్ను పంపిస్తా కదా నీకెందుకురాని ముందే టిక్కెట్ రిజర్వ్ చేసి పెట్టాడు ఎవరు కృష్ణ పరమాత్మ ఎవరికి అభిమన్యునకు వాడు ఎక్కవలసిన రైలు ఇవ్వలే అర్థమైందండి ఇక వెళ్ళాలి దాన్ని కల్పించటం కూడా ఈ పని అంతా చేసినవాడు కూడా ఎవరు కృష్ణ పరమాత్మే భగవంతుని యొక్క సంకల్పం లేకుండా ఏది జరిగేటువంటి అవసరం అవకాశం అంత దివ్యమైనటువంటిది ద్రోణాచార్యుడు సేనానాయకుడుగా వచ్చినటువంటి రెండవ రోజున పన్నెన ఆ పద్మవ్యూహాన్ని ఛేదించడానికి అభిమన్యుడు సిద్ధపడితే ఆ అభిమన్యులకు చక్ర రక్షకులుగా ఎవరయ్యా అంటే నకుల సహదేవులు ఉన్నారు అర్జునుడు కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకుని సంసప్తకుల వద్దకు వెళ్ళాడు యుద్ధం చేయడానికి చక్రరక్షకులుగా నకుల సహదేవులు ఉన్నారు సర్వం లథరక్షకులుగా ఎవరున్నారు భీమశేరుడు దృష్టజిమ్డు దృపద మహారాజు కంభోజ రాజు చెప్పండి కాదు కాదు కాదు కాదు కాదు కాదు కడుపులో ఉన్నప్పుడే కాదు కడుపులో ఉన్నప్పుడు వాడు విన్నాడో లేదో అర్జునుడికి తెలీదు ఒకటి సత్యం ఏమంటే ఒక అభిమన్యుడే కాదు కడుపులో ఉన్న ఏ పిల్లవాడైనా బయట జరిగేవన్నీ వింటాడు అని భాగవత ధర్మం చెబుతోంది కనుక కూడా విన్ను విని ఉండవచ్చు విన్నాడు ఉండవచ్చు సందేహం లేదు విన్నాడు కానీ అభిమన్యునకు ప్రత్యేకించి అర్జునుడే ఉపదేశం చేశాడు మూల భారతంలో ఖచ్చితంగా ఉపదేశం చేశాడు ఆ ఉపదేశం చేస్తున్నప్పుడే అర్జునుని కొరకు ఏదో పని మీద వచ్చినట్టుగా వచ్చి కృష్ణ పరమాత్మ ఇప్పుడే పని ఉన్నది రావయ్యా అని తీసుకువెళ్ళాడు ఎందుకంటే వాడు ప్రవేశించడం వరకు చెప్పాడు అయిపోయింది ఏం చెప్పాలి లో బయటకు రావడం చెప్పాలి అది చెప్పాడా ఇక ఏమవుతుంది కానీ కృష్ణ పరమాత్మ వాడికి ఏం మాట్లాడు పదిహేను సంవత్సరాల తర్వాత నేను పంపించేస్తాను రా అని చెప్పాడు కనుక వాడు వెళ్ళిపోవాలి ఎక్కడికక్కడ ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా జరుగుతుంది అది మంచా చెడ అనేది మానవులకే తప్ప భగవంతునికేమీ దాంతో ఏమీ సంబంధం లేదు ఎందుకంటే భగవంతుడు అకర్త అన్నారు కర్తృత్వము ఏది భగవంతునకు లేదు చేయాలి కనుక చేయటం సర్వానికి కర్త ఎవరు అన్నీ జరగడానికి ఇందాక ప్రారంభోపన్యాసంలో మా తల్లి అనురాధ గారు చెప్పారు ఎక్కడ ఋషికేశం అనుకున్నావు అక్కడి నుంచి ఇంకో చోట అనుకున్నావు అది అనుకున్నావు ఎన్ని అనుకున్నా కానీ తిరిగి తీసుకొచ్చి ఎక్కడ పడేశారు అంటే ఆ అనసూయమ్మ తల్లి ఒడిలో పడ్డాం మనం అవునా కదా కనుక సర్వమును చేయించగలిగినది చేస్తున్నది ఏది అంటే విశ్వచక్షు ఆ భగవత్ శక్తి దాన్ని మించినటువంటిది ఇంకొకటి లేదు అది ఎలా ఉంటుందో చేస్తున్నట్టు కనబడదు చేయిస్తున్నట్టు తెలియదు మొత్తానికి మాత్రం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ దివ్యమైన ప్రభావమైన శక్తి ఏదయ్యా అంటే కేవలం మనుష్య రూపంలో కనబడుతున్నటువంటి కృష్ణ పరమాత్మ మన భారతంలో కనబడుతున్నాడు కదండి సామాన్యం దుర్యోధనాదులు ఏమనుకున్నారంటే సామాన్యమైన మానవుడు అనుకున్నారు మనం కూడా ఇప్పుడు ఆ తల్లి చెప్పిన మాట నిజం నేను కూడా నా చిన్నతనంలో అదే విన్నా ఆ భార్య కడుపుతో ఉన్నప్పుడు ఆవిడ్ని కూర్చోపెట్టి పద్మ గురించి చెబుతున్నాడు అప్పుడు వాడు విన్నాడు ప్రహ్లాదు ఎట్లా అయితే లీలావతికి చెబితే విన్నాడు వీడు విన్నాడు అని చెప్పారు మూల భారతం అసలు దృపదగా ఆవిడ పేరేంటే పద్మ వ్యూహాన్ని గురించి చెప్పినట్టుగా ఎక్కడా లేదు లేదు ఈ అభిమన్యునకు ఉపదేశం చేసింది మాత్రం ఎవరయ్యా అంటే ఖచ్చితంగా అర్జునుడే ఉపదేశం చేశాడు అభిమన్యునకు గురువు అర్జునుడే అసలు ఎవ్వరికైనా గురువు తండ్రినండి ప్రథమ గురువు ఎవరని చెప్పింది మంత్రశాస్త్రం ఏమని చెప్పిందండి మొట్టమొదటి గురువు ఎవరు పురుషునకు గానీ స్త్రీ కానీ ఎవరయ్యా అంటే తండ్రి అన్నారు ప్రథమ గురు అని చెప్పారండి అర్థమైందండి చిన్న చివరికి ఏదైనా తీర్థాలకు వెళ్ళినప్పుడు పెండ ప్రదానం చేస్తే మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే తండ్రి తండ్రి కోసం పెడతాం మళ్ళీ గురువుగా ఆయనకి పెడతాం కారణం ఏమిటయ్యా అంటే బ్రహ్మోపదేశం చేసింది ఎవరండి తండ్రి ఉపదేశం చేశారు కనుక మొట్టమొదటి గురువు ఎవరయ్యా అంటే ఆయన తరువాత జగద్గురు శంకర భగవత్పాదుల ఆ తరువాత మనకు ఉపదేశం చేసినటువంటి గురువు ఒకవేళ ఉంటే ఉపదేశం ఏదైనా ఒకవేళ ఉపదేశం లేకపోయినా తండ్రిని గురువుగా పెట్టవలసిందే శంకర భగవత్పాదుల వారిని గురువుగా అర్చించవలసిందే ఎందుకంటే జగద్గురువులు గనుక ఆ ఆ సిద్ధాంతాన్ని ఎవడైతే విశ్వసిస్తాడో వాడు పెట్టి తీరాలి ఆ సిద్ధాంతము ఎందు విశ్వాసం లేని వాడికి గురు శిష్య సంబంధమేమీ లే జయోపాల కృష్ణ భగవానుకీ దివ్యాత్మస్వరూపులరా తన అనుమతి లేకుండా ఉపదేశం చేశాడు గనక ఇతడికి మరణం తప్పదు అనుకున్నాడు కానీ ఎలా యుద్ధం చేస్తాడు అనేది ద్రోణాచార్యునికేమీ అంతుపట్టని స్థితి వాడి వయస్సు ఎంతండి పదిహేనేళ్ళ వయస్సు అయితే ద్వాపర యుగం నాటి వాళ్ళ శారీరక పరిస్థితి వేరు ఇప్పటి మన శారీరక పరిస్థితి వేరు మనల్ని చూసి వాళ్లను మనం ఊహించరాలు వాళ్ళ మేధస్సు కానీ వాళ్ళ శారీరక స్థితి కానీ పర్యావరణ పరిస్థితి కానీ ఇవన్నీ వేరు ఆ యుగమే మారిపోయే కదా అయితే వాడి యుద్ధ నీతి ఎలా ఉంటుందో యుద్ధ ప్రకరణం ఎలా ఉంటుందో యుద్ధ చోటకత్వం ఎలా ఉంటుందో ఇవి ఏవి ద్రోణాచార్యులకు అందుబట్టలేదు ఎంత ధైర్యంగా లోపలి గట్టా వస్తున్నాడు ఎలా వస్తాడు ఎలా భేదిస్తాడు అర్జునుడు సంసర్తకుల వడ్డకు వెళ్ళేంత వరకు కూడా ఈ అభిమన్యుడు పద్మవ్యూహాన్ని బోధించుకుని పెడతాడు అన్న సంగతి తెలియదండి ఆ తెలియని స్థితిలో అతనంతగా అతను వెళ్ళిపోయాడు ఇప్పుడు యుద్ధం సిద్ధమైంది ద్రోణాచార్యుడు పద్మవ్యూహాన్ని పన్ని సిద్ధంగా ఉన్నాడు ధర్మరాజుకు రక్షకుడుగా ఎవరు ఉన్నారయ్యా అంటే యోగుడు అనేటువంటి వృష్టి జాతికి చెందిన రాజు వాడి పేరేమిటండి యోగుడు మహాబలశాలి ఎవరినైనా ఎదుర్కోగలిగినటువంటి శక్తి కలిగిన వాడు వాణ్ణి ధర్మరాజుకు రక్షణగా ఉంచి వాడి యొక్క సైన్యమును ఆవరణగా చేసి ధర్మరాజును మధ్యలో కూర్చుండబెట్టారండి జాగ్రత్తగా వింటున్నారా ఎక్కడకో అర్థం అయితేందా అండి ఎక్కడ కూర్చోబెట్టారు ధర్మరాజుని మధ్యలో కూర్చోబెట్టారా అభిమన్యుడు తనకు కావలిసిన వాళ్ళని అందరినీ తీసుకుని బయలుదేరాడండి ఈ పద్మవ్యూహాన్ని ఛేదించడం ఎంతకాలం పట్టింది అంటే లిప్త కాలంలో ఛేదించుకుని వెళ్ళిపోయాడు ఎవరు ఎలా కనపడ్డాడు ద్రోణాచార్యునకు తటిల్లత యువ సత్యావర్తిత తటిల్లత మెరుపు తీగవలి కనపడ్డానికి ఒక్కసారి కళ్ళు మూసి తెరిచే లోపల అక్కడ ఉండేటువంటి ఉండే సూర్యులున్నారే పదమూడు మంది నేల కూలారటండి వాడి దెబ్బకు పదిహేను ఏళ్ళ వయస్సు వాడికి ఎప్పుడైతే నేల కూలారో ఆశ్చర్యపోయాడు వాడు లోపలికి వెళ్ళిన వెంటనే భీమసేనుడు మిగిలినటువంటి పాండవులు ఉన్నారే వాళ్ళందరూ వచ్చారండి లోపలికి ప్రవేశించడానికి వాళ్ళను లోపలికి చొరనివ్వకుండా అడ్డుపెట్టాడు ఎవరు జయద్రథ వాడు వాడు అడ్డుకున్నాడండి విశ్వశృగత్య గోవిందగా ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నాడు ఒక్కసారి వాడు ఎవరు అభిమన్యుడు వాళ్ళెవ్వరూ రావటం లేదు అన్న సంగతి వాడికి అర్థమైంది ఎప్పుడైతే అర్థమైందో తాను ఏం చేయాలో నిర్ణయం చేసుకున్నాడు ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు అండి వేరే ఆలోచనే లేదు ఇక తాను ఇప్పుడు ఏం చేయాలి ఈ పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి ఒక నిర్ణయానికి వచ్చాడు తను కావలసిన బొమ్మను గీచుకున్నాడు అప్పటికప్పుడే దాని ప్రకారం అతడి యుద్ధ విద్యా నైపుణ్యాన్ని చూపిస్తూ ముందుకు పెడుతున్నాడు ఇక్కడ సంక్షప్తకుల యుద్ధంలో మునిగి తేలుతున్నారు ఎవరయ్యా కృష్ణ అర్జునుడు అర్జునుడు అడిగాడు కృష్ణ బావ ఎలాగైనా సరే ఇక్కడి నుంచి మరలి ఒక్కసారి మనం ఆ యుద్ధ రంగానికి వెళ్ళాలి నీవు ఇవాళ్ళ వెళ్లవలసిన పల్లేదయ్యా నేను చెబుతున్నాను కదా అన్నాడు ఎవరు అన్నది కృష్ణ పరమాత్మ బావ మాట విశ్వాసం ఉంచి ఏ విధంగా తొట్లు పాటు లేకుండా అక్కడే ఉండి యుద్ధం చేస్తున్నాడు అర్జునుడు ఇక్కడ ఉండి యుద్ధం చేస్తు లోపలికి పాండవులు వచ్చి అతడికి సహకరిద్దామా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహకారాన్ని పొందేటువంటి అవకాశం కనబట్టలేదండి ఎందుకంటే వాళ్ళు లోపలికి వస్తే కదా పొందడానికి అవకాశం ఏ విధంగానూ సహకారం పొందలేడు లోపలికి రాలేరు వాళ్ళు పోని అని ఇతడు ఏమైనా ధైర్యం సన్నగిల్లి యుద్ధం చేస్తున్నాడా అంటే ఇతడి ధైర్యం గాని తగ్గలేదు ఎవరిదండి అభిమన్యు స్త్రేమునో తెలుసు అండి అతడిని చూసేటప్పటికి కర్ణుడన్నాట దుర్యోధనుతో నేను అర్జునుడే అనుకున్నాను అనయ్యా దుర్యోధన మిత్రమా వాడి కన్నా వేడు పదహారు వీణ్ణి ఒక్కడుగా వెళ్లిన వాడెవ్వడు జయించలేడు ఓ నిర్ణయానికి వచ్చాడు కర్ణుడు సేనానాయకుడు ఎవరండి ద్రోణాచార్యుడు తనంతర తానుగా నిర్ణయం తీసుకోవడానికి అవకాశం లేదు కర్ణునకు ద్రోణుని అనుమతి కావాలి ఈ ద్రోణుడంతా దృష్టి దేని మీద పెట్టాడు అభిమన్యుని మీద పెట్టడా ధర్మరాజు నా వాడి ప్రాణాలతో తీసుకొచ్చి దుర్యోధనకు అప్పగించాలి ఆయన టార్గెట్ ఏమిటళ్ళి ధర్మరాజుని అప్పగించడం ఈ దీన్ని ఒక్కదాన్ని అవకాశంగా తీసుకుని కౌరవ సేనలో ఉన్నటువంటి వాళ్ళని ఒకటి బైనాల్గో వంతు చంపేశాడండి వాడు ఇంతకుముందు భీష్ముడు ఉన్నప్పుడు జరిగినటువంటి సేనా నష్టము కన్నా ద్రోణాచార్యుడు వచ్చిన తర్వాత జరిగినటువంటి సేనా నష్టమే ఎక్కువ అని లెక్క దుర్యోధనుడు ఈ నష్టం కూడా ఎవరి వల్ల జరిగింది అంటే అభిమన్యుని వల్ల జరిగింది అన్నాడు ఒక్క అభిమన్యుని వల్ల ఎవరు నిలబడలేకపోతున్నారు సాయంకాలం అయిపోవస్తున్నది ఇప్పుడు గనక వాడు భేదన చేసుకుని వెళ్ళిపోయినట్లయితే ఆ యుద్ధ రంగం నుంచి ఇంకా మళ్ళీ మనం బతికేటువంటి అవకాశం లేదు ఇంతకన్నా నాకు ఆ ధర్మరాజును బంధించి ఈయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగేటువంటి అవకాశము లేదు జయో మతా శ్రీయణూయా రాజరాజేశ్వరి శ్రీ పరాపరి జయో మి అన సూయ రాజరాజేశ్వరీ శ్రీ పరా జయోమాత శ్రీయన సూయ రాజ రాజరి శ్రీ పర్యా ఎట్లా ఉందో చెప్పమంటారా మీరు చేసే భజన ఎందుకు వచ్చిందిరా మాకు ఈ కర్మం అన్నట్టు మితి కేశవ కీర్తనం భగవన్ నామం చేసేటప్పుడు ఎలా చేయాలండి జయ హో మాతీయూయ రాజేశ్వరి శ్రీ పర్వ పరి యో మత శ్రీయన సూయ రాజరాజేశ్వర శ్రీ పరా జయో మాతీయూయ రాజేశ్వరీ శ్రీ పరాత్ జయనసూయా శ్రీమాతృ నమ దివ్యాత్మస్వరూపులరా చాలా అదృష్టవంతుండీ నేను ఎందుకంటే సినిమా హాల్లోకి వెళితే ఇంటర్వ్యూల్ ఇస్తే మళ్ళీ లోపలికి వస్తాడు కానీ ఉపన్యాసానికి ఎవడైనా ఇస్తే మళ్ళీ వస్తాడో అవకాశం దొరికింది కానీ బయటకెడతాడు పురాణానికి కూడా మధ్యలో ఇంటర్వ్యూల్ ఇస్తే కదలకుండా కూర్చున్నారు కనుక మీకు అందరికీ నమస్కారం కనుక దివ్యాత్మ స్వరూపులరా బావు చెందులోని అంశంతో భూమిపైకి వచ్చినటువంటి వాడు అభిమన్యుడు అతని కిరణములైతే లోకానికి చల్లదనాన్ని ఇస్తున్నాయి కానీ అభిమన్యుని బాణములు రక్తాన్ని బయటకు లాగుతున్నాయి అన్నాడు వ్యాసభగవానుడుచైకరే వాకం సమగ్రం క్షత్రమండలం చంద్రుని అంశతో పుట్టిన సూర్యుని ప్రచండముని చూపిస్తున్నాడు ఎక్కడ చూపిస్తున్నాడు అంటే రంగంలో చూపిస్తున్నాడు రాజులెవ్వరూ నిలబడేటువంటి స్థితి కనబడటం లేదు దుర్యోధను యొక్క కుమారులు అభిమన్యుని చేత చంపబడ్డాడు దుశాసను కుమారులు ముగ్గురు యుద్ధరంగంలో పాల్గొంటే ఇప్పటికీ ఇద్దరు సంహరింపబడ్డారు అర్థమైందండి కేవలం ధృతరాష్ట్రుని యొక్క కుమారులు మాత్రమే కాకుండా మన కూడా యుద్ధ రంగంలో అటువంటి స్థితిలో ఏం చేయగలగాలి చిత్తజివరికి సాయం సమయం అవ్వవస్తున్నది సాయంకాలం సూర్యాస్తమయం అయ్యిద్దా వాడు పద్మవ్యూహంలో నుంచి ఏం చేస్తాడండి బయటికి పెడతాడు వెంటనే ద్రోణాచార్యుని వద్దకు వచ్చాడు కర్ణుడు గురుదేవా ఒక్క కర్ణుడైనా దుర్యోధనుడు వచ్చాడు ఆశలు వదులుకున్నాడు తన తన ప్రాణాల మీద కూడా దుర్యోధనుడు అతడు చేసేటువంటి స్వైర వీర విహారాన్ని చూస్తే ఒక పసివాడు ఎంత గొప్ప వీరత్వాన్ని కలిగి ఉంటాడా అనేది నేను ఎప్పుడు చూడలేదనేటువంటి విషయంలో మాట్లాడుతున్నాడు దుర్యోధనుడు గురుదేవ ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి ఎలా చంపాలో చెప్పండి వాణ్ణి ఎవ్వరూ చంపలేరయ్యా వెనుక నుంచి బాణము వేసి అతడి చేతిలో ఉన్నటువంటి ధనస్సును విరిచిన గాని అతడు మనకి లొంగడు కేవలం అర్జునుడు ఉపాధ్యాయుడై తన కొడుకుని ఇంతగా తయారు చేశాడు అన్న విషయాన్ని ఈరోజునే చూస్తున్నానే నాకు నాకు ఇతర్వం కూడా తెలియదు ఎవరండి మాట చెప్పింది ద్రోణాచార్యుడు అంత గొప్పగా తయారు చేశాడు మంచి ఉపాధ్యాయుడు అర్జునుడు ఎంత నేర్చుకోగలిగినటువంటి శక్తి ఉన్నా నేర్పేటువంటి శక్తి లేకపోతే ఏం చేస్తామండి తీసుకోగలిగిన శక్తి మనం ఉండవచ్చు ఇవ్వగలిగిన శక్తి ఉండాలి అందరికీ బోధించేటువంటి స్థితి కలుగుతుందా అంత చక్కగా బోధించాడు వీడు అంత చక్కగా అంతకన్నా చక్కగా అధ్యయనం చేశాడు కనుక అతన్ని వెనుక నుంచి ఎదుర్కోవలసిందే తప్ప ముందు నుంచి మనమేమీ చేయలేమయ్యా ఎవరు ఆ పని చేస్తారో చూడండి అన్నారండి శల్యుడు దుర్యోధనుడు శకుని కర్ణుడు దుశ్శాసనుడు ప్రాతియోగుడు మహావీరులైనటువంటి ఆరుగురు చుట్టూ ముట్టారండి ఎవరికి చుట్టూ ముట్టారండి వీళ్ళందరూ కూడా అతిరథులు మహారథులు అర్ధరథులు ఈ చుట్టుముట్టినటువంటి వాడు మధ్యలో ఉన్న పిల్లవాడు ఎంత వయస్సు అండి వాడిది పదిహేనేళ్ళ వయస్సు పసివాడు చిన్న పిల్లవాడు సౌరవీర విహారం చేస్తున్నాడు భీష్మాచార్యుడు కూడా అర్జునా నీ పిల్లవాడు నాకు పిల్లవాడుగా కనబడటం లేదయ్యా అన్నాడు భీష్మాచార్యునితోనే ఈ భీష్మ పర్వంలో పది రోజులలో రెండు రోజులు ద్వంద్వ చేసినవాడు ఈ అభిమన్యుడు సామాన్యుడు కాదు ద్వంద్వయుద్ధం చేసి బట్ట కట్టి బయటకు వచ్చాడు ప్రాణాలు పోయి రాదా అటువంటి వాడు వాటి రోజున నన్ను ప్రతకనిస్తాడా ఈ భయము ఎవరిదండి ద్రోణాచార్యుని అర్జునుని ప్రాణాలతో బంధించి ఇవ్వటం సంగతి దేవుడు నేను ప్రాణాలతో బ్రతికుంటే కదా ఆ ఉన్నటువంటి ధర్మరాజును నీకు ప్రాణాలతో బంధించేయడానికి నేను ఈ అభిమన్యుడు లోపల ఉన్నంత వరకు నేను ప్రాణాలతో ఉంటానో లేదో కూడా నేను చెప్పలేను ఎందుకంటే ప్రవేశించే మార్గం గుండా వాడు వచ్చాడా ఈ పద్మ అగ్రభాగాన ఎవరు ఉన్నారంటే ద్రోణాచార్యుడే ఉన్నాడు వాడు చచ్చుకుని సరాసరి నా వద్దకే నేను సేనా నాయకుడుగా రెండు ఉన్నట్టే అన్నాడు ఎవరండి ఆచార్యుడు క్షత్రజాతికి మొత్తానికి ఆచార్యుడైన ద్రోణాచార్యుడే అభిమన్యుని చూచి అంతగా విహ్వలుడయ్యాడు ఇంకా వేరు తిక్కులేదనే స్థితిలో వెనుక నుండి కొట్టినటువంటి నీసుడెవ్వరయ్యా అంటే కర్ణుడేనండి నేను అతిరథుని మహారథులలో వాడను అని చెప్పుకున్నటువంటి కర్ణుడే ఇప్పుడు ఎక్కడి నుంచి బాణం వేసి కొట్టాడండి వెనుక నుంచి కొట్టాడు సరి అయినటువంటి వీరుడు సరి అయినటువంటి ధీరుడు ఎప్పటికీ ఎప్పుడు కూడా వెన్నువేపు నుండి యుద్ధము చేయరాదు ఏ వేపు నుంచి చేయరాదండి యుద్ధం వెన్నువైపు నుంచి చేయరాదు మహావీరులైనటువంటి వాళ్ళు వెనుక నుండి కానీ స్త్రీలతో కానీ వృద్ధులతో కానీ యుద్ధ పరాంగ్ముఖులై పారిపోయేటువంటి వారితో కాని శరణు వేడుకున్న వారిని కానీ చంపరాదు ఇది రాజనీతి యుద్ధనీతి ఇప్పుడు ఇంత మహావీరుణ్ణని చెప్పుకున్న కర్ణుడు ఏం చెప్పాడండి ఏం చేశాడు వెనుక నుంచి ఆ అభిమన్యుని చేత ఉన్నటువంటి బాణమును రెండు ముక్కలు చేశాడు వాడు యుద్ధం దేంతో చేశాడండి విరిగిన ధనస్సుకు ఉన్న రెండు ముక్కలతోనే యుద్ధం చేశాడు ఈ యుద్ధంలో పద్దెనిమిది మంది రాజులను సంహరించాడండి ధనస్సు దగ్గర లేకుండా ధనస్సు విరిగిపోతే ఆ రెండు ముక్కలతో ఎంతమందిని చంపాడండి వాడు పద్దెనిమిది మంది రాజులను చంపాడు లెక్క ఇచ్చాడు వ్యాసుడు అష్టాదశ క్షత్రీరాణం నకరోజుక నరకలోకానికి పంపించాడు వాళ్ళను అన్నాడు ప్రాణాలు తీశాడు పద్దెనిమిది అష్టాదశ మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళు కేవలం రెండు ముక్కలతో ఆ ముక్కలు కింద పడవేసి ఖడ్గాన్ని తీసుకున్నాడు దుశ్శాసుని మూడవ కొడుకు కూడా సంహరించాడంట అర్థమైందండి ఇప్పటికి ఎంతమంది సంహరింపబడ్డారు మనవళ్ళు దృతరాశునకు నలుగురు దుర్యోధను కొడుకు మరణించాడు దుశ్శాసను కొడుకులు ముగ్గురు మరణించారు చిత్తని కూడా విరి ఎవరయ్యా అంటే ద్రోణాచార్యుడేనండి వెనుక నుంచి బాణం వేశాడు ఒక్క కరుణుడైనా వాడిని వెనుక నుంచి చంపడానికి చూసింది ఎలా ఉన్నదండి ంది అరణ్యంలో పరుగు పెడుతుంటే ఒళ్ళు విరుచుకుంటే దాని శరీరము నుండి ఆ ముళ్ళు ఎలా ఆకాశాన్ని చూస్తున్నాయో అభిమన్యుని శరీరము నుండి బాణములు అలా చూస్తున్నాయేటండి శరీరము నిండా దిగబడి ఉన్నాయి ఏమిటవి చెట్టు నుండి వేస్తున్నారండి వెనుకకు తిరిగి ద్రోణాచార్యులకు నమస్కారం చేసి గురుదేవాతి కంతటికి ఆచార్యుడు వెనుక నుండి బాణం వేసి నా ఖడ్డాన్ని విరి ్రాహ్మణుడవై బ్రహ్మజ్ఞానయుతుడవై వేద విద్యాధ్యయనం చేసినటువంటి నీవు నీ శిష్యుని పుత్రుడనైనటువంటి నన్ను పగబూని వెనుక నుండి యుద్ధం చేసిన పాపాన్ని పొందావు కదా దుర్యోధనుడి కొరకు అడిగాడండి అభిమన్యుడు ఎంత గొప్ప మాట అండి పోనీ నువ్వేమైనా ఒక పుణ్యాత్ముని బతికించడం కోసం పాపం చేశావా ఒక పాపాత్ముని కొరకు పాపం చేశావుర్ణేత సమవర్తియేసు అభిమన్యుడు చెప్పిన మాట అండి ఏమని చెప్పాండి ఇప్పుడు న్యాయ నిర్ణయత ఎవరన్నారు సమవర్తి అన్నాడు అంటే అర్థం నేను నీ జోలికి రానయ్యా చంపను ఎందుకంటే నువ్వు నాకు తాతయ్యతో సమానం నా తండ్రికి గురు కనుక నా తండ్రికి నువ్వు తండ్రి వంటి నాకు తాతవు అర్థమైందా ఇంకొక రహస్యం చెబుతున్నా ఇంత గొప్పగా వీడెట్ట యుద్ధ విద్య నేర్చుకున్నాడు ఎలా చేస్తున్నాడు అనుకుంటున్నావా తాత ఆస్తి మనవడికే వస్తుంది కొడుకు కన్నా అన్నాడు అండి ఎవరండి మాట అన్నది అభిమన్యుడు తాత ఆస్తి ఎవరికొస్తుందండి పైతృకేనా సర్వం సంప్రాప్తమేవా అన్నాడు తాతగారి ఆస్తి ఎవరికీ వస్తుందయ్యా అంటే మనవడికే వస్తుందయా నీ విద్య నాకు వచ్చింది దీంట్లో ఆశ్చర్యపడవలసిందేం లేదన్నాడు ఎన్ని మాటలు చెప్పి గదాదండాన్ని తీసుకున్నాడండి గదాదండాన్ని తీసుకుని వికర్ణుని కొడుకు తన మీదకు వస్తే అతనితో యుద్ధం చేశాడు ారతంలో దుర్యోధను కొడుకుతో చిట్ట చివరికి చేసి వాణ్ణి చంపి తాను చచ్చినట్టుగా భారతంలో ఉన్నది వ్యాసభారతంలో మాత్రం చిట్ట చివరికి ఎవరిని అతడు చచ్చాడు అంటే వికర్ణుని కొడుకు ఆ వికర్ణుని కొడుకుని సంహరించి తాను మరణించాడు వికర్ణుని కొడుకు వీణ్ణి కొట్టాడు వీడు వాణ్ణి కొట్టాడు ఇద్దరు ఏకకాలంలో నేల కొరిగారంట ఒక్కసారి కౌరవ సేనలో మిన్ను ముట్టిన హర్షధ్వాణాలు జయహేదు అన్నారు కౌరవ సేనలో హాహా పాండవ సేనలో హాహాకారాలు వచ్చినాయి భీమాదులంతా కూడా తలదించుకున్నారు సూర్యాస్తమయం అయిపోయింది గుడారములకు వచ్చారు సంసప్తకులను పద్దెనిమిది మందిని సంహరించి వెనక్కి తిరిగి వచ్చాడు కృష్ణ పరమాత్మతో సహా అర్జునుడు ఇవాటి రోజున ఆ అర్జునుడు వస్తే రోజు గుడారముల వద్ద స్వాగత సత్కారములు జరుగుతూ ఉండేవి జయహో అర్చున జయహో పాండవ మధ్య జయహో కిరీటి జయహో వాహన భీభక్ ఇట్లా ఎన్నో బిరుదులతో పొగుడుతూ ఉండేవాడు సహజంగా పొగడ్తలు కావాలి కదండి తీరా అర్జునుడు కృష్ణ పరమాత్మను వెంట పెట్టుకుని అక్కడికి వచ్చేటప్పటికి ఎవరు పొగిడే వాళ్ళు కనపట్టలేదు ఎవరు తగడే వాళ్ళు కనబట్ట ఆ గుడారాల దగ్గర అందరూ తలలు దించుకుని ఉన్నారు పదిహేనేళ్ల పిల్లవాడు పద్మవ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళి స్వైర వీర విహారం చేసి కౌరవ సేనలో పదకొండు అక్షౌహిణీల సైన్యంలో పది రోజులలో కొంత భాగం పోతే ద్రోణుడు వచ్చిన తర్వాత ఒక్కరోజు యుద్ధంలో కొంత భాగం పోతే ఇప్పుడు పన్నెండవ రోజు యుద్ధం అంతే కదండి ఇప్పటి ఎన్ని రోజులు యుద్ధం పన్నెండవ రోజు యుద్ధం తాను సేనా నాయకుడు అయిన వెంటనే మాట ఇచ్చాడు ఎవరు ద్రోణాచార్యుడు ధర్మరాజును బట్టి బంధిచ్చిస్తాను అని ఆ మాట ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులు యుద్ధం జరిగింది రెండు రోజులు యుద్ధం జరిగింది ఇంకా ఇప్పటికి బంధి ఇవ్వాల అర్థమైందా ఏమీ చేయలేకపోయాడు ఏ విధంగానూ దుర్యోధనులకు ఉపయోగపడలేకపోయాడు దుర్యోధనుడు పైపచ్చు ఇంత అభిమన్యుడు సంహరింపబడినా ఆ ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి ఏమి చెప్పాడండి శిష్య మీ పట్ల బాగా పనిచేసినట్లున్నది కదా నాకు ఇచ్చిన మాట సంగతి ఏమి చేసి అన్నాడు నిన్న జరిగిన యుద్ధాన్ని నువ్వు చూసావు కదా నేను వెనుక నుండి చంపండి అని చెప్పకపోతే ఈ పాటికి నువ్వు నన్ను ప్రశ్న అడిగేవాడివి కాదు యుద్ధము జరిగేది కాదు ద్రోణుని భావం ఏమిటండి ఈ పాటికి ఎప్పుడూ నువ్వు మరణించేవాడివి రా అభిమన్యుని చేతిలో వాడు సామాన్యమైనటువంటి తీరులు అనుకుంటున్నావా ఏమనుకుంటున్నావు ఎవరికి ఉండేటువంటి పరిస్థితి వాళ్ళకుంటున్నది అనవసరంగా ఎత్తి పొడుపు మాటలు మాట్లాడితే ఈ పదవిని వదులుకుంటా ఇష్టం వచ్చిన వారిని కూర్చుండబెట్టి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమన్నాడు ద్రోణాచార్యులకు ఎవరి వద్ద లేనటువంటి దివ్యమైనటువంటి ఒక శక్తి ఉన్నదండి అవశాస్త్ర మంత్రము అంటారు దాన్ని బ్రహ్మదేవుని వల్ల ఉపదేశాన్ని పొందాడు బ్రహ్మదేవుడు వచ్చి ద్రోణాచార్యుడికి ఉపదేశం చేయడం ఏమిటయ్యా అని అడ అనుకోవచ్చు ద్రోణాచార్యుడు ఎవరు కాదు ఎవరండి భరద్వాజుని యొక్క సొంత కొడుకు కూడా అయోనిచుడు తల్లి గర్భము నుండి పుట్టినవాడు కాడు అయోనిచులైనటువంటి వారి దేహమే ప్రత్యేకమైనటువంటి దేహం వారి మేధస్సు కూడా ప్రత్యేకమైనటువంటి మేధస్సు అర్థమైందండి తేజో శరీరము కలిగి ఉంటారు వాళ్ళ శరీరాలు పాంచభౌతికాలు కావు వాళ్ళంతటా వాళ్ళు మరణించాలే తప్ప ఎవరో వచ్చి వాళ్ళనేమి చెయ్యలేరు అర్థమైందా అండి భీష్ముడైనా అంటే ఈయనైనా అంటే కనుక ద్రోణాచార్యుడు ఎవరి చేత సంహరింపబడతాడు ఆ విషయం పాండవులకు తెలియదా తెలుసు అయినా మనం ఇందాకేం చెప్పామండి కర్మగతమైన యుద్ధమే కాని ఆత్మగతమైన యుద్ధము కాదు ఈరోజు ప్రారంభంలోనే మనం చెప్పుకున్నాం అవునా కాదా చెయ్యాలి కనుక చేస్తున్నాం మన విద్యుత్తు ధర్మం అంతే ఇందులో ఎవరు గెలుస్తారు ఎవరు వేడిపోతారు ఎవ్వరూ చెప్పలేరు అందుకనే పెద్దవాళ్ళు ఏమంటారు అండి యుద్ధంలో జయాపజయములు దైవాధీనములు ఆ యుద్ధం అనబడేటువంటి ఆ సామ్రాజ్య లక్ష్మి ఉంటుంది జయలక్ష్మి ఆవిడ ఏం చేస్తుందట జయలక్ష్మి అంటే నా ఉద్దేశ్యం యుద్ధంలో గెలవటం ఆ జయలక్ష్మి ఒక ఊయలలో పడుకుంటుందిట ఆ ఊయల ఎక్కడ ఉంటుంది ఇద్దరు రంగంలో మధ్యలో ఉంటుంది ఊగుతూ ఉంటుంది ఆ ఊయల ఎటువైపు వెళ్ళి ఆగుతుందో ఊపేవాడికి కూడా తెలియదు అంతే ఎక్కడాగుతుందో ఒకప్పుడు ఇటు రావచ్చు ఒకప్పుడు అటు రావచ్చు చెప్పలేదు కనుక దివ్యాత్మ స్వరూపులారా తల్లులారా తండ్రులారా కేవలం తన చింతనతో కాక కేవలం చేయవలసిన కర్మ కనుక చేస్తేనే ఇట్లా ఉన్నదే మనస్సు పెట్టి యుద్ధం చేస్తే కౌరవులు ఈ అలాగే మనస్సు పెట్టి యుద్ధం చేస్తే ధృత్రాక్షుడు ద్రోణాచార్యుడు కానీ భీష్మాచార్యుడు కాని ఆ పని చేస్తే పాండవులు ఏమయ్యేవారు కనుక ఇవన్నీ కర్మ ప్రకారమే జరుగుతున్నాయి జరిపించేవాడు కూడా గణాగన కోమల నీలమే ఘశ్యాముడైనటువంటి వాడు అక్కడే ఉన్నాడు కాకపోతే ఇక్కడ కావలసింది ఏంటంటే కౌరవులు అమాయకులై నశించే వాళ్లను సహాయకులుగా తీసుకున్నారు పాండవులు మాయను ఛేదించుకున్నారు కనుక శాశ్వతుడైన వాడిని సహాయంగా తీసుకున్నారు శాశ్వతుడైన వాడు ఎవడు కృష్ణపురమాత్మ సత్యస్వరూపుడు ఆ నిండు సభలోకి వాళ్ళు వెళితే నేనొక్కవైపు ఉంటా నా సైన్యం ఒకవైపు ఉంటుంది మీకు ఎవరు కావాలో కోరుకోండి అంటే అర్జునుడు ఎవరిని కోరుకున్నాడండి కృష్ణ పరమాత్మను కోరుకున్నాడు తెచ్చుకున్నాడు కనుకనే వాళ్ళు ఇంతగా నిలబడగలిగారు దీనివల్ల మనకు తెలిసే పాఠం ఏమిటంటే నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఏం చేస్తున్నా అవతల ఉండేటువంటి విషయాలు నిన్ను ఎంతగా నీ లాగుతున్నా నువ్వు మాత్రం దేని ఎందు ఉంచాలి పరమాత్మ ఎందు ఉంచాలి అలా ఉంచగలిగినట్లయితే పాండవులు ఎలా కౌరవుల్ని చేయించారో అంతగా నువ్వు నీ జీవితాన్ని చేయిస్తావు మనం చేయించవలసింది ఎవరినండి జీవితాన్ని జయించాలి జీవితంలో ఎన్ని ఎన్ని సేనలు ఉన్నాయో మన లోపల వచ్చేటువంటి దురాలోచనలు కానీ మనకు కలిగే ఆవేశం కానీ ఆగ్రహం కానీ ఏమండి అసూయ కానీ దంభము కానీ పురికితనం కానీ ఇవన్నీ కూడా ఏ సేన నుంచి మనకు కౌరవ సేనలోనే ఉన్నాయి ఈ లోపల ఉంది కౌరవ సేన పాండవ సేన కూడా ఈ లోపల ఉన్నది అప్పుడప్పుడు రేణు భయపడకరా అని చెబుతూ ఉంటుంది భగవంతుడు ఉన్నాడు రా అని చెబుతూ ఉంటుంది అందుకనే భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకం ఏమిటి చెప్పండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత పాండవాదా ఇంతేగా శ్లోకం దాంట్లో మొట్టమొదటి పదం ఏమిటి చెప్పండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే అన్నాం ఈ సంస్కృతంలో ఉన్న వాక్యాన్ని మనం అన్వయక్రమంలోకి తెచ్చుకుంటే ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఈ క్షేత్రే అనే పదాలు ఎన్నున్నాయి దీంట్లో రెండు ఉన్నాయి ఇప్పుడు ఆ రెండింటిని ముందు పెట్టుకుందాం నీ ఏం చేయాలండి ముందుకు తీసుకొద్దాం అప్పుడేమవుతుంది క్షేత్రే క్షేత్రే ధర్మం కుర్రు అని వచ్చింది ప్రతి హృదయంలోనూ ప్రతి దేహంలోనూ కూడా ధర్మమే కురు ఆచరింపబడాలి ఎప్పుడైతే ధర్మం ఆచరింపబడుతుందో అప్పుడు పరమాత్మ నివసిస్తాడు ఆ పరమాత్మ ఉన్నాడు గనక లోపల ఉండేటువంటి సదాలోచనలు అనే పాండవులు వాడి పాదాల దగ్గరికి వెళ్ళాలి వాడిని ఆశ్రయించాలి ఎప్పుడైతే ఆశ్రయించాడో వాడే మన జీవితం అనే నడుపుతూ ఉంటాడు అప్పుడు మనం ఏమవుతాం అర్జునుని వలే లోపల కూర్చుంటాం మన జీవితాన్ని నడిపేవాడే వాడైనప్పుడు ఇంకా మనం బాధపడవలసినటువంటి ఆవశ్యకత లేదు జీవితాన్ని నేనే నడుపుతున్నా నా ఉద్యోగన్నే చేస్తున్నా నేనెంత గొప్పగా చేస్తున్నానో తెలుసా నాకెంత పేరున్నదో తెలుసా ఇదిగో ఈ సర్టిఫికెట్ వచ్చింది ఆ సర్టిఫికెట్ వచ్చింది ఎన్నైనా రావచ్చు వీటన్నిటికీ వెనుక ఒకట ఒక దివ్యమైనటువంటి శక్తి పనిచేస్తుంది నీచేత ఆ విధంగా కర్మ చేయించేవాడు ఇవ్వడు లోకల్లో ఉండే ప్రతి ఒక్కరూ అలా చేయగలుగుతున్నాడా యుద్ధరంగంలో ఎంతమంది ఉన్నారండి అభిమన్యునిలా యుద్ధం చేసిన వాళ్ళు ఎవరున్నారు ఎవరు లేరు ఆనాటికి కూడా అభిమన్యుని యొక్క కీర్తి ప్రతిష్టలు నాకు తెలిసినంతవరకు అర్జునుని కన్నా ఎక్కువగా ఉన్నాయి కేవలం అతన్ని ఆధారంగా చేసుకొని నేను పుట్టిన తర్వాత నేను చూసిన గ్రంథములు ఎన్నున్నాయో తెలిసినా అంటే అభిమన్యుడి పైన వ్రాసిన గ్రంథాలు తొమ్మిది వేల డెబ్బై ఆరు గ్రంథాలు ఉన్నాయని లైబ్రరీ లెక్కలో ఉన్నది గ్రంథాలయ లెక్క తొమ్మిది వేల డెబ్బై ఆరు ఏ ఏ భాషల్లో రాసిన ఆంగ్లంలో రాయొచ్చు సంస్కృతంలో రాయొచ్చు తెలుగులో రాయొచ్చు ఏమండి ఈ భారతదేశంలో అన్ని రకాలుగా అభిమన్యుని కీర్తించినటువంటి వాళ్ళు ఉన్నారు అర్జునుని కర్ణ మిన్నగా అటువంటి స్థితిని పొందడానికి కారణం ఏమయ్యా అంటే ఆ సదాలోచనలు అనబడే పాండవులు పరమాత్మను ఆశ్రయించుట ఒక్కటే అన్యా శరణం నాస్తి తమవ శరణం మమ తస్మాత్వ ఏమనాలండిదన అనకూడదు రక్షో అంటే అర్థమేమిటి రాక్షసగణమును రక్షోగణము అంటారు రక్ష రక్షో జనార్దన అని అన్నామా ఏమైపోతుందండి ఆ రాక్షసులను కాస్త రక్షించవయ్యా అని అడిగిన వాళ్ళం అవుతాం అందువల్ల రక్ష రక్ష జనార్దన ఆ విధంగా ప్రార్థించాలి లోపలికి వచ్చినటువంటి అర్జును ఎక్కడా స్వాగత వచనాలు పలకటం లేదు ఎవరు కనీసం పలకరించడం అందరు ముఖాలు వివరణమైపోయినాయి ధర్మజుడు కంటికి మంటికి ఏకధారగా ఒక స్త్రీ దుఃఖపడినట్టుగా దుఃఖపడుతున్నాడు ఆ పిల్లవాడు నాన్నగారు నాకు వచ్చు నేను వెడతాను అన్నప్పుడు నీవు పసివాడు వెళ్ళవద్దురా అని నేను చెప్పవలసిన పని లేదా ఇప్పుడు వాడు వెళ్ళి మరణించాడే ఆ సుభద్రకు బాధ గారు నా పిల్లవాడేడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి అర్జునుడు వచ్చి అన్నా నా పిల్లవాడేడి అని అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి కనుక నేను ప్రాయోపవేశం చేస్తా ప్రతి ఏమిటండి ఒక్కడే మాట ఆ దుర్యోధనుడు కూడా నువ్వు చూడమాటానికి ఒక్క ఒప్పుకోకపోతే ఏం చేస్తా అన్నాడు చస్తాం మా గురువు గారు అనేవారండి చత్తా చస్తా మనమే బావిలో దింపాలిరా ఏం చేయాలి రండి నేర్చేస్తా నేర్చెస్తా అని బెదిరించే వాళ్ళకి నడువుకో తాడు కట్టి మనమే బావిలోకి దింపితే ఏదో పొరపాటున పైకిలాగు ము అని వాడి అడుగుతాడు ఇక జన్మలో మాట్లాడు అసలు చెప్పినవాడు చావడు చచ్చేవాడు నేను చేస్తున్నానని చెప్పి ఎవరిని నమ్మవలసిన పని లేదు ఇది సత్యం కనుక నేను ప్రాయోపవేశం చేస్తానన్నాడండి ఎవరు ధర్మనందనుడు కేవలం ధర్మమే ఊపిరిగా కలిగినటువంటి వాడు ఎక్కడా ఎప్పుడు ఆ ధర్మం విషయంలో కానీ సత్యం విషయంలో కానీ కాంప్రమైజేషన్ లేదు కాంప్రమైజ్ కావడం లేదు అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ధర్మరాజు ఆ విధంగా దుఃఖపడుతుంటే ఆ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఓదార్చారు భీమసేనుడు మాట్లాడలేకపోతున్నాడు ఏమిరా ఎందుకు వెళ్ళలేకపోయారు భీమసేనుడు చెప్పాడండి సైంధవుడు అడ్డుపడ్డాడు ఒక్క రోజున మమ్ములను ఎదిరించేటువంటి శక్తి ఆ సైంధవునకు పరమేశ్వరుడు వరంగా ఇచ్చాడు ఆ వరాన్ని ఈ రోజున ఆ సైంధవుడు అడ్డుకొనుల చేత లోపలికి వెళ్ళలేకపోయాం మేము కనుక లోపలికి వెళ్ళగలిగినట్లయితే అభిమన్యుడు మరణించేటువంటి అవకాశం ంతమంది ధీరులము వీరులము అని చెప్పుకునేటువంటి మనమంతా ఇక్కడ ఉండి కూడా ఒక పశువాణ్ణి యుద్ధ భూమికి బలి ఇచ్చాం ఎంత సిక్కు చేడు అని తనను నిందించుకుంటున్నాడు భీమసేనుడు ఆ సమయంలో అర్జునుడు లోపలికి వచ్చాడు అన్నా ఏం జరిగింది రోజు నేను యుద్ధ రంగం నుంచి వస్తుంటే నా అభిమన్యుడు నా వెంట పరుగు పెట్టుకుని వచ్చేవాడు క్రిందకి దిగగానే నా వీరత్వాన్ని కొనియాడుతూ ఆలింగనం చేసుకునేవాడు నా పాదాలకు నమస్కరించేవాడు ఇవాటి రోజున రాలేదేమి ఎందుకంటే కీడు తప్పక శంకింపబడుతుందండి పేగు సంబంధి వారినైనా ఎక్కడో హాస్టల్లో ఉన్న పిల్లవాడికి ఏదైనా కష్టం కలిగితే ఇక్కడ ఉన్నటువంటి తల్లికి తెలుస్తుందండి ఆ బాధ వాడు దగ్గరలోడు ఎట్లా తెలుస్తుంది అంటే ఆ పేగు అమ్మ మాట ఎంత తీయనా అమ్మ మనసు అంత మెత్తనా అందుకనే నమాతు పరదైవతం తల్లిని మించినటువంటి దైవం అంతే కదండి ఎంత కష్టం వచ్చినా మనం ఎవరిని తలుచుకుంటాం అమ్మనే తలుచుకుంటాం అమ్మ ఒళ్ళు పడుకుంటూ చాలు హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎన్ని కష్టాలైనా మరిచిపోతాడో సర్వము కష్టములను తీర్చగలిగినటువంటి వాడు మంత్రపూతంగా భగవంతుడైతే మానసపూర్వకంగా కష్టాలు తీర్చగలిగింది ఎవరండి జన్మనిచ్చినటువంటి తల్లి అమ్మ అందుకనే నా మాతృప్ప దైవతం కనుక దివ్యాత్మ స్వరూపులరా ఆ అభిమన్యుని రాక తెలియకపోవడం చేత అర్జునుడు అడిగాడు ఏం జరిగింది ఎలా ఉన్నది మొత్తం అంతా అడిగాడు జరిగిన విషయం అంతా మొత్తం చెప్పారండి ఎవరు చెప్పింది అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరికి చెప్పారు అర్జునులకు చెప్పారు పశివాణ్ణి పద్మభ్యూగంలోకి పంపారా పద్మభ్యూహంలోకి వెళ్ళటం వచ్చు కానీ రావటం వాడికి తెలియదు నేను ఇప్పటి వరకు వాడికి వెళ్ళటాన్ని బోధించానే కానీ ఈ మాట అన్నవాడు ఎవరండి అర్జునుడే దానికి ఇక్కడ శ్లోకం ఇచ్చారు దానివల్ల మీ సందేహం తీరుతుంది ఎందుకంటే వాడు ఆవిడికి నేర్పుతూ చెప్పాడా లేకపోతే వీడికే చెప్పాడా అనే సందేహం తీరాలి కదా అందువల్ల ఇప్పుడు అర్జునుడు చెబుతున్నాడండి నమమద్విఘవం ప్రాఖ్యేన వ్యూహేన ప్రయా బోధ ప్రవేశింపడానికి చొరబడడానికి వీలు లేనటువంటి వ్యూహములలో పద్మ వ్యూహము మొట్టమొదటిది అటువంటి వ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో అంతవరకే వాడికి నా చేత బోధింపబడింది కానీ మిగిలిన విద్య బోధింపబడలేదు వాడికి తెలియదు కదా అన్నా ఏ విధంగా పంపావు నా శోకానికి ఇప్పుడు పారమెక్కడా ఏం చెయ్యాలి నేను అపుత్రి ఇంకా అర్జునుడు ఈ యుద్ధ రంగములో ఓడిపోయినట్లే నేను నీకు ఇచ్చిన మాటలన్నీ కూడా చెల్లనట్లే నేను బ్రతికి ఉంటే కదా నీ యొక్క రక్షణ చూడడం నేను మరణించడం తథ్యం నా కుమారుడు మరణించాడు అన్న సంగతి తెలిసి గుండె పగిలి ఆగక నేనెందుకు బ్రతికి ఉన్నానో నాకే తెలియని స్థితి పరమాత్మ కృష్ణయ్యా నీవు ఇక్కడే ఉన్నావు కదా నాకెందుకు చెప్పలేదయ్యా విషయం నీకు తెలియకుండానే జరిగి ఉంటుందంటావా ఎవరు అడిగింది అర్జునుడు ఒక్కటే మాట చెప్పాడండి ఇది కర్తవ్యం భవితవ్యం సమాను అన్నాడు కృష్ణ పరమాత్మ భవిష్యత్తు అనేది ఏది ఎప్పుడు ఎలా జరగాలో ముందే నిర్ణయింపబడి ఉన్నా అది బయటకు తెలియవలసినది కాదు అర్థమైందండి అర్జున నా సంగతి వదిలిపెట్టబోయ కృష్ణుడు అడిగాడండి ఎవరిని అడిగాడు అపి విశ్వజితం సఖదేవం అన్నాడు కృష్ణుడు నా సంగతి వదిలిపెట్టు సహదేవనకు భవిష్యత్తు మొత్తం తెలుసు అన్న ఈరోజు అభిమన్యుడు మరణిస్తాడు కనుక వాడిని బయటికి వెళ్ళనివ్వద్దు అని నీకేమన్నా చెప్పాడా ఒకవేళ చెప్పాడే అనుకో నువ్వు దాచావే అనుకో వాడు మరణించకుండా ఉంటాడా ఉండే అవకాశం లేదు మా ఊరు దగ్గర మాదారం అని ఓ ఊరుంది శంగరేణి కంపెనీలో పనిచేసే డ్రైవర్ ఉన్నాడు ఆ డ్రైవరు మహానుభావుని వద్దకు వెళ్ళాడు ఆయన ఏదో ప్రశ్నలు చెబుతూ ఉంటాడు ఆ విభూతి కుంకుమ వీస్తూ ఉంటాడు కాస్త మానవాతీతమైనటువంటి తత్వం కలిగినటువంటి వాడు ఎక్కడో అడవుల్లో తో వెంకటాపురు అనే ఆ ఊళ్ళో ఉన్నాడు ఒక ఆయన అక్కడికి వెళితే ఆయన అరణ్యాల్లో ఉండేవాడు పిచ్చివాడు వాడు చెబితే మనం నమ్మటం ఏమిటి అని ఆ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాడు తిరిగి వచ్చాడు తో వెంకటాపూర్ అంటారు ఓ వేప చెట్టు త్వరలో వెలిచాడు వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రజలు పెడుతూ ఉంటారు అక్కడ చాలా దివ్యమైనటువంటి మహత్తరమైన శక్తి కలిగినటువంటి ప్రదేశం అయితే ఎవయ్యేదో పిచ్చివాడు చెప్పాడు అనుకున్నాడు ఇంటికి వచ్చేసాడు ఆ విషయాన్ని భార్యతో కూడా చెప్పాడు ఆవిడకి సెంటిమెంట్లన్నీ ఎక్కువ పాపం ఆవిడేం చేసింది నా మాట విని ఈ వారం సెలవు పెట్టింటోనే కూర్చోబోయ్ జీప్ డ్రైవర్ అతను ఆఫీసర్ దగ్గరికి వెళ్ళకపోతే అక్కడికి అక్కడికి వెళ్ళి బతింగ్లాడి ఆఫీసర్ ఒప్పుకుంటే సెలవు పెట్టాడు వారం రోజులు ఇంటో కూర్చున్నాడు ఎవరు డ్రైవర్ గారు కూర్చున్నాడా ఇంకా రెండు రోజులు ఐదు రోజులు గడిచింది సేఫ్ సేఫ్టీ గానే ఉన్నాడు కొత్తగూడెం నుంచి ఎండి వచ్చాడు ఆయన్ని ఇక్కడి నుంచి ఇంకో చోటుకు తీసుకు వెళ్ళాలి ఈ చీపు ద్వార కలిగిన వాడు వీడే జాగ్రత్తగా పైగా ఆయన వచ్చినవాడు ఎండి కదా ఎట్టా పెడితే అట్ట వెహికల్ తోలితే కష్టం అందుకోసం వీడికి ఫోన్ చేసి కొత్తగూడెం నుంచి ఎండి గారు వచ్చారు నువ్వు ఖచ్చితంగా రావాల్సింది తీసుకెళ్లి ఆయన అక్కడ దింపి మళ్ళీ వచ్చి వెహికల్ లోపల పెట్టి నువ్వు రెస్ట్ తీసుకో ఈ ఒక్క పని చేయమని ఆ మేనేజర్ మైన్ మేనేజర్ కబురు చేశాడు సరైన లేచాడు బట్టలు వేసుకుని స్కూటర్ పట్టుకుని తన ఇంటి నుంచి బయటికి వచ్చింగ్ తిరుగుతున్నాడు బొగ్గు వేసుకుని వస్తున్న టిప్పర్ కొట్టేసి అవుట్ ఏమైందండి ఇట్లా చెప్పాడండి ఎవరు మా అనుభవుడు చెప్పాడని మా ఆయన చెప్పాడు ని ఇట్లా అయిపోయింది శర్మగారు మా ఇంటి పరిస్థితి ఎందుకని ఇట్లా జరిగి ఉంటుంది దేని గురించి భయపడవలసిన పని లేదమ్మా జరగవలసింది జరుగుతుంది జరగకూడనిది మనం జరగాలి అనుకున్నా జరగదు సర్వమునకు కర్త ఎవరు భగవంతుడే నాహం కర్త ఎవరు కర్త వాడు కర్త కానీ వాడికి ఏమైనా కర్తృత్వం అంటుతుందా ఏమీ అంటదు ఆ భగవత్ తత్వమే అంత కనుక అనేకమైనటువంటి కర్మలు లోకంలో ఆచరింపబడతాయి వీటికి అన్నిటికీ ఆధారం ఎవరయ్యా అంటే కేవలం భగవద్ అనంతమైనటువంటి శక్తి ఆ అనంతమైన శక్తే కనుక లేకపోతే ప్రపంచం ఇంతకాలం నిలబడి ఉండేటువంటి అవకాశం ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా రావాలో ఒక్క కేవలం ఆ దుర్మార్గం అనేటువంటిది పరాకాష్ఠకు కనుక చేరుకుంటే నాశనం అవుతుంది అంటానికి ఉదాహరణ కేవలం రెండు వేల పదహారులోనో ఎప్పుడండి వచ్చింది పదమూడులోనా కేదారం ఏమైపోయిందండి సరస్వతీ నది పుష్కరాల సమయం మాకు బాగా గుర్తు ఆ పుష్కరాల్లో సరస్వతి నది ప్రత్యేకంగా ఉన్నది బదరీలోనే ఉన్నది కదా అని అక్కడికి వెళ్ళి పన్నెండు రోజులు ఉండి భాగవతం చెప్పామవసం బదర్రీలో అంత చలిలో ఉనికిపోతు చెప్పుకున్నామండి ఖచ్చితంగా పదమూడో తారీఖు అయిపోయింది పద్నాలుగో ఉన్నాం పదిహేనో తారీఖు పొద్దున హరిద్వార్ వచ్చి అక్కడ బండి ఎక్కాం పదహారు ఇంటికి వచ్చేటప్పటికి టీవీలో ఏం కనబడుతుందండి ప్యాక మేడలు పడిపోయినట్టు పడిపోతున్నాయి మొత్తం నాకు అనిపించింది బద్రీనాథ్ అయ్యి అట్టా ఇక్కడికి నిజం అండి ఆ భగవంతుడు ఎట్లా చేస్తాడండి మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి నా చేత భాగవతం పెట్టించిన ఆయన ఉన్నాడు మేళ్ల చెరువు పార్థసారథి అని ఇక్కడే కాకుమాను ఆయన ఊరు ఇట్ల పేరు పెడుతుంది బస్సు కాకుమాను ఆ కాకుమాను సంతో ఊరు హైదరాబాద్లో ఉంటాడు ఆయన పెట్టాడు ప్రోగ్రామ్ ఎక్కడ పుష్కరాలైనా వచ్చిన బ్రాహ్మణులందరికీ అన్నదానం చేస్తాడు అర్థమైందా అండి ఆ పెద్ద మనిషి మేము కేదారం పెడతామయ్యా పని పోయింది కదా ఇక్కడ కేదారం వెళ్ళి కేదారేశ్వరుని కూడా దర్శనం చేసుకుని తిరిగి పెడతాం మేమంటే ఎవ్వరూ వెళ్ళడానికి వేరలేదు నేను వస్తే నాతో పాటు రావడం వేరు మీ అంతటా మీరు పెడితే నాది కాదు బాధ్యత నేను మిమ్మల్ని చెప్పి తీసుకొచ్చా ఇంటి దగ్గర ఉన్న మీ కొడుకులు కూతుర్లు నన్ను చంపుతారు నా మాట వినండి మీకు కావాలంటే మళ్ళీ కేదారం ఇంకోసారి తీసుకెడతా అని వాళ్ళతో బ్రతిమలాడి బస్సు ఎక్కించి చేర్చాడండి వాళ్ళే కనుక కేదారం వెళ్ళినట్టయితే ఒక్కరు తిరిగి వచ్చేవాడు ఆ భగవంతుణ్ణి ఎంతగా ప్రార్థించామంటే ఎంత మేలు చేసావయ్యా ఎవరెవరు ఎంతకాలం ఉంటారో దేనివల్ల పోతారో ఏం చెబుతామండి గుంటూరు వాస్తవ్యురాలే ఒక ఆవిడ చెట్టు మీద ఎక్కి మూడు రోజులు ఆ కొమ్మల మీద అట్టా చేసి కూర్చుందని తర్వాత వాళ్ళు ఆ సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళు చూసి ఆ హెలికాప్టర్లో ఆవిడకి ఏదో అందించి ఆవిడ బట్టుకుని బైక్లాగి తీసుకొచ్చి కింద పడేసి శైత్యోపచారాలు చేసి ఆవిడ్ని బతికిస్తే మళ్ళీ గుంటూరు చేరిందని పేపర్లో చదువుకున్నాం అన్ని రోజులు అట్టా బతికిందండి ఆ చెట్టు పడిపోకుండా ఎట్లా ఉన్నది ఆవిడికి భూమి మీద నూకలు ఇంకా ఉన్నాయి కనుకనే పురాణాలు పోలేదు బాకీ తీరాలి కదండి పూర్తిగా ఆ బాకీ తీరకుండా ఎక్కడికి పోతాం అందుకనే తొంభై ఎనిమిదేళ్ళు తొంభై తొమ్మిదేళ్ళు ఏమండి నిన్న ఆయన ఇచ్చిన బ్రోచరు మన దగ్గర ఎవరు వృద్ధాశ్రమం నూట ఏళ్ళ ముసలమ్మకు భోజనం పెడుతున్నటువంటి వారు ఫోటో ఉన్నది చూశారా అందులో నూట పదమూడు ఏడా కూడా ఉన్నది ఉంటుంది ఎందుకంటే పెట్టారు పుట్టారు ఎంతకాలం పెడతారో అంతకాలం ఇక్కడ అనుభవిస్తారు పెట్టడం కన్నా ఇంకొకటి ఏదండి ఒక్కటే మానవునకు మరు జన్మలో ఆధారమేది యక్షుడు ధర్మరాజును అడిగిన ప్రశ్న జీవుడికి మరు జన్మలో ఆధారమేది దానము అని చెప్పాడు కనుక మనం చేసుకున్నటువంటి దానమే ఎంత దానం చేస్తే అంతగా మనం వచ్చే జన్మలో అది మనల్ని కాపాడుతుంది ఏ దానం చేయక కనీసం ఎంగిలి చేత్తో కూడా కాకిని తోలకపోతే ఒక్కొక్కరు ఉంటాడండి ఆ ఎంగిలి చేత్తో ఇష్యం తోలితే ఆ మెతుకులు అక్కడ పడతాయి ఆ కాకి తింటుందని వాడి భయం అందుకోసమే ఆ చేతిని బాగా నాకి చీకి వేళ్ళు కూడా పెట్టి లాగేవాడు ఉంటాడు ఒక్కొక్కరు ఇక వాడు కడుక్కోవలసిన పని లేదు ఏవండి కనుక ఇటువంటి స్థితిని పొందడం కన్నా మనకు కలిగినంతలో ఒకళ్ళకి ఇంత పెట్టుకోవడం అనేటువంటిది చాలా అందుకనే భారతదేశంలో ప్రతి మహిళకు అనేకమైన నోవులు వ్రతాలు ఇవన్నీ దేనికోసం వాటిని పురస్కరించుకునే వాళ్ళకి ఏదో ఒకటి పెట్టే అవకాశం ఆ నోవుల వ్రతాల కోసమైనా పెడతారు కదా అట్లా కనుక ఈ విషయమంతా తెలుసుకున్నటువంటి అర్జునుడు దుఃఖపడ్డాడు తాను మరణిస్తానన్నాడు తనకు మరణం కన్నా ఇంకో మార్గం లేదనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడండి ఆయన చనిపోయిన వాళ్ళందరితో తన వాళ్ళందరూ చనిపోతే లోకంలో ఎవరు మిగులుతారు ఎవరు మిగరు మృత్యు ధ్రువం జన్మ మృత్య పొద్దున ప్రతివాడు మరణిస్తాడు మరణించిన వాడు మళ్ళీ జన్మని పొద్దుతాడు కనుక ఈ చక్రం ఇలా తిరుగుతూ ఉంటుంది ఆ చక్రంలో పరిభ్రమించి మాయలో పడి ఇదిగో ఇలాగే దుఃఖపడుతూ ఉంటాడు జీవుడు ఎప్పుడైతే ఆ మాయ నుంచి బయటపడతాడో వాడికి సుఖము గాని దుఃఖము గాని రెండు ఒక్క తీరుగా ఉంటాయి ఇప్పుడు నీవు దుఃఖపడితే కౌరవులకు జయం లభించినట్టు అవుతుంది నీకు అభజయం కలిగినట్టుంది నీకు ఎదురుకుండా ఉన్నది నీ కుమారుణ్ణి ఒంటరి చేసి ఒక్కడిగా చేసి ఇతరంలో ఎవరు సంహరించాడో వాడి పైన కక్ష తీర్చుకోవటం ఇప్పుడు ఉన్నా నీ ఎదురుకుండా ఉన్నటువంటి కర్తవ్యం లోపలికి వెళ్ళిన వాడికి మీరెవ్వరూ సహాయం చెయ్యలేకపోయారా అడిగాడు ఎవరండి అర్జునుడు చెయ్యలేకపోవడం కాదయ్యా అర్జున చెయ్యడానికి లోపలికి వెళ్ళలేకపోయారా అని అడగాలి మమ్ములను ఆపింది ఎవరో తెలుసునా జయ దుశల యొక్క భర్త అయినటువంటి సైంధవుడు మమ్ములను లోపలికి వెళ్లకుండా ఆపేశాడయ్యా చాలా దారుణంగా భంగపడ్డాం మేము లోపలికి వెళ్ళలేకపోయాం ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో రేపు సాయంకాలం సూర్యుడు అస్తమించే లోపల సైంధవుని శిరస్సును నేను ఛేదిస్తా ఒకవేళ పని నేను గనక చేయలేకపోతే నేనే అగ్నిని వేల్చుకుని ఆ అగ్నిలో పడి మెడుతవలెం మాడిపోతా ఇది నా ప్రతిజ్ఞ మేడం ధర్మరాజు ఒక్కసారి కళ్ళు తెరిచాడు అన్నా నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డం వేస్తానన్నటువంటి అర్జునుడు ఇప్పుడు ఏమంటున్నాడండి రేపు సాయంకాలం లోపల వాడిని చంపకపోతే నేనే అగ్నిలో దూకుతాను అంటే రేపు సాయంకాలం లోపల ఒకవేళ జయద్రథుడు దొరక్కపోతే వీడు చంపలేకపోతే వాడే అగ్నిలో దూకితే ఆ తరువాత పాండవులు ఉన్నారా ఒక్క భీమశేవుడు ఉన్నా ఏం చేయగలుగుతాడు ఒకడికి ఒకడు తోడుంటే ఏమైనా చేయగలుగుతారేమో కాని ఇంతమందిని వీళ్ళిద్దరినీ నేను ఆధారంగా తీసుకుని యుద్ధానికి సిద్ధపడితే ఇప్పుడు వీడే కనుక సంహరింపబడితే ఏం చేయాలి తనకు తానే సంహరించుకుంటే ఏం చేయాలి కృష్ణ పరమాత్మ వంక చూచాడండి ఎవరు చూసింది చెప్పండి నీకేం భయం లేదయ్యా నేను ఉన్నా కదా అన్నాడు ఎవరండి కృష్ణ పరమాత్మ బతుకు జీవుడా అనుకున్నాడు ఎందుకంటే ప్రాణభీతి కలిగిన వాడు రోజూస్తాడండి అర్థమైందా అండి ఏ భీతి ఉన్నవాడు ప్రాణభీతి ప్రతి దానికే పోతూ పోతాం ఎప్పటికైనా పోయే వాళ్ళమే కదా ఏమయ్యా నువ్వు పిలిస్తే నేను రెడీనయ్యా సర్వసాధారణంగా లోకంలో కాస్త డెబ్బై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు వాడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాం ఇంక మమ్మల్ని మరిచిపోయినట్టున్నాడు వాడు పుస్తకంలో పేరు లేదేమో అందుకే పిలవటం లేదు ఇట్లా ఏవో మాటలు చెబుతూ ఉంటారు పెద్దవాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కాస్త దగ్గు తెర వస్తే ఊరేనా పెద్దాడా దగ్గొస్తుందిరా చచ్చిపోతున్నాను రా డాక్టర్ని తీసుకురారా ఏ తట్టుకోలే ట్ట బాధపడత పోతే పోతానని అనుకుంటాడండి ఎవడైనా ఒక్కరు చెప్పండి ఎవ్వరు లేరు అసలు శరీరానికి కలిగిన రోగాన్ని కూడా పట్టించుకోకుండా కేవలం యోగాన్ని గురించి ఆలోచించగలిగినటువంటి తత్వమే దైవ తత్వము అన్నారు వాళ్ళకు శరీరంతో సంబంధం లేదు ్రమణ మహర్షుల వారు ఎటువంటి స్థితిలో ఆపరేషన్ చేయించుకున్నారండి చెప్పుకున్నాం మనం మీ పని మీరు చేయండి అయ్యా అంటే వాళ్ళు కూర్చుంటే చూస్తూ కూర్చున్నాడు ఆయన అమ్మ కూడా కూర్చోలేని స్థితిలో ఆవిడ కూర్చోలేకపోతే ఒక టైర్ వేసి ఆ టైర్ బయటికి కనబడకుండా చూసి దానిపైన వస్త్రాన్ని కప్పి ఆవిడికి ఏ విధంగానూ నడుముకి బాధ కలగకుండా చూసి ఆ తల్లికి కూర్చునే ఏర్పాటు చేసినా కూర్చోటం కష్టమైనా తన వాళ్ళు బాధపడకుండా వారికి అందరికి దర్శనమిచ్చి ఆశ్వాసమును పలికి ఇంత అన్నం పెట్టి కాపాడినటువంటి తత్వం అని ఆ పుస్తకం కనుక ఏ విధమైనటువంటి తత్వాన్ని దైవతత్వం అంటామనే విషయాన్ని తెలుసుకోవాలి అర్థమైందా అండి దైవ తత్వం అంటే ఏదో ఆకాశంలో ఉంటుందని కాదు ఇక్కడే ఉన్న దైవం ఏ రూపంలో ఉంటుంది కలియుగంలో మానుష రూపేణా మన ఉంటారు వాళ్ళల్లో ఉండే దైవత్వాన్ని మనం గుర్తించాలి నాలో దైవత్వం ఉన్నది అని వాళ్ళు చెప్పవలసిన ఆవశ్యకత లేదు మనం గుర్తించి వెళ్ళామా బాగుపడతాం గుర్తించకపోతే ఏమవుతావండి యాప్రకారేణ జీవతి ఎందుకు భూమిలోకి వచ్చావో ఆ పనిచేస్తావో వెళ్ళిపోతావు ఇంకా గొప్పతనాన్ని నీవు పొంది కొత్తతనాన్ని తెలుసుకుని దాని ప్రకారం నువ్వు నడిచి అజ్ఞానము చేత జ్ఞానము యొక్క కప్పును విప్పే అవకాశం ఉండదు కనుక అజ్ఞానే ఆవృతం జ్ఞానం ఆ జ్ఞానం అజ్ఞానం అనే దుప్పటి చేత కప్పబడి ఉన్నది దాన్ని తొలగించాలంటే ఓ గురువు కావాలి ఆ గురువు ఎవరయ్యా అంటే ఇద్దరు గురువులు ఉన్నారు ఎవరండి చెప్పండి మొట్టమొదటి గురువు మనం చెప్పుకున్నాం ఏదో నువ్వు చెప్పావురా విన్నాం అయిపోయింది కదా పది మందిలో ఇట్లా అడగడం మర్యాద కాదురా నీకు ఏమండి శిష్య విత్త అపహారక శిష్య చిత్త అపహారక ఇద్దరు గురువులు శిష్య చిత్తాపహారకులు ఎవరయ్యా అంటే దైవీ సంపత్తి కలిగిన వాళ్ళు అది మానసిక సంబంధమైనటువంటి బాంధవ్యం శారీరక సంబంధమైన బాంధవ్యం కాదు ఇది నిజమైనటువంటి గురుత్వం శిష్యత్వం ఇంకో రకమైన గురువులు అంటారా శిష్య విత్తాపహారక వాడి దగ్గర బాగా ఉందా నువ్వేనా శిష్యుడు నీకన్నా గొప్పవాళ్ళు ఎవరు లేరంటాం వాడి దగ్గర ఉన్నదంతా క్షవరం చేయడం ఆ తరువాత నీకు నాకు సంబంధం లేదని పంపించటం ఫినిష్ అర్థమైందండి ఖచ్చితంగా ఉన్నారు ఇద్దరు ఉన్నారు అందులో ఏమాత్రం సంశయం లేదు ఎవరిని స్వీకరించాలి అని మనమే చింతించాలి భగవంతుడు మనకిచ్చిన మేధస్ అందుకు ఉపయోగపడాలి ఆ గురువును ఆశ్రయించాలి ఆ గురువు స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు నపుంసకుడు కూడా కావచ్చు చెప్పలేం ఎవరైనప్పటికీ మనకు కావలసింది ఆ గురువు యొక్క స్వకీయమైన విధానం కాదు ఆ గురువు యొక్క విజ్ఞానము మాత్రమే కావాలి అర్థమైందండి ఆ తత్వం ఒక్కడ ఇంకా ఇంకేమి దేంతోనూ మనకు పర్లేదు ఆ విధంగా ఆశ్రయించగలిగితే దివ్యమైన స్థితి కలుగుతుంది అర్జునుని పట్ల ఆవేశం కలిగింది ఆ కృష్ణుని పట్ల ఆవేశం కలిగింది ఎవరికు అర్జును సాక్షాత్తు పరాత్మరుడై ఏమండి ఆత్మరూపుడైనటువంటి నారాయణనకు నా విషయం తెలియకుండా ఉన్నదా ఈ కుమారుడు పోతాడని ముందుగా నాకు తెలియకుండా మరుగుపరిచాడు కదా అని కాస్త ఆవేశం కలిగిందండి ఆవేశం కలిగిన అడగలేకపోయాడు నువ్వెందుకు నాకు చెప్పలేదయ్యా అని మెదలకుండా ఊరుకున్నాడు తన ప్రతిజ్ఞ తాను చేశాడు ఆ ప్రతిజ్ఞ వల్ల తనకేమైనా నష్టం వస్తుందేమో అని ఆ ధర్మరాజు బాధపడ్డాడు నీకేం భయం లేదయ్యా అని అభయమిచ్చాడు కృష్ణ పరమాత్మ కృష్ణ పరమాత్మ అభయం ఇచ్చాడు గనుక కళ్ళు మూసుకుని మెదలకుండా పడుకున్నాడు ఎవరు ధర్మరాజు ఆ రోజుకైపోయింది ఇప్పుడు త్రోణ పరణంలో ఎన్నో రోజుకొచ్చామండి మూడో రోజుకొచ్చాం మూడో రోజు సంసర్తకులను సంహరించడం అయిపోయింది ఇప్పుడు అర్జునుడు కృష్ణ పరమాత్మ యుద్ధం ఎక్కడా ఇక్కడే అర్జునుడు రాత్రి అయ్యే లోపల సూర్యాస్తమయ్య లోపల ఈ సైంధవుని తల తెగరవేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడన్న సంగతి కౌరవులకు తెలిసిందా తెలీదా తెలిసింది మూడు హజారులు ఉన్నారు కదా తెలియకుండా ఎట్లా ఉంటుంది ఇప్పుడు సైంధ్రని రక్షించుకోవడం అనేటువంటిది ప్రధాన అంశం ఇవాళ్ళ యుద్ధం ప్రధాన అంశం కాదు ఎందువల్ల రక్షించుకోవాలయ్యా వాడు సొంత తోబుట్టు యొక్క పడతారు ఏ కుటుంబానికైనా ఆడపడుచు ఎటువంటిదో తెలిసినా అండి అమ్మవారి స్యంగా ఏదో అంటూ ఉంటారు ఆడపడుచు అర్థమగదు అని ఎందుకంటే వాడు దైవంతో సమానం కదా భార్యకు అవునా కదా ఆవిడ కూడా ఆడపడుచు సమానం అని చెప్పారు అమ్మవారితో సమానం కారణం ఏమంటే ఒక్కటేనండి తన అన్నదమ్ముల యొక్క గాని తన తల్లిదండ్రుల యొక్క గాని క్షేమమును క్షణ క్షణము ఆలోచించేటువంటిది ఎవరయ్యా అంటే ఆడపిల్ల మగపిల్లాడైతే ఆలోచిస్తాడో ఆలోచించడో చెప్పలేము ఎదర్ దిస్ ఆర్ దట్ ఇటు ఉండవచ్చు అటు ఉండవచ్చు ఏమనుకో మాకండి మగపిల్లలంతా సత్యం ఇది అయితే ఒకటి ఆ తల్లిని ఆ తండ్రిని పూలల్లో ఉంచి దైవ సమానంగా భావించి పూజేసి పూజించేటువంటి కొడుకులు లేకపోయాయి తండ్రిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెట్టి ఎంత కావాలో అంత డబ్బు కట్టి అతని మెడికల్ ఎయిడ్కి కావలసినంత కూడా ఇన్సూర్ చేసినట్టుగా వాళ్ళకి ముందే ఇచ్చి నాన్న నేను నీకు అన్ని వసతులు చూశాను అప్పుడప్పుడు నేను వచ్చి చూసిపోతూ ఉంటాను నీ కోడలు ఉద్యోగం నువ్వు ఉద్యోగం నీ మనవాళ్ళేమో చిల్డ్రన్స్ కేర్ సెంటర్ నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు అమెరికా వచ్చినా కనుక మాట విని ఇక్కడ ఉండు వాళ్ళు నేను జాగ్రత్తగా చూస్తారని వస్తాను కదా అని చెప్పి తండ్రిని దించాడండి అని ఊళ్ళో ఆ హాస్టల్లో ఆ తండ్రి గదిలోకి వెళ్ళాడు ఏడ్చుకుంటూ పాపం అర్థమైందండి చెబుతుంటే నాకే గుండె తొరుక్కుపోతుంది ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉండాలండి నేను చూస్తూ ఉండగా నాకు కూడా దుఃఖం వచ్చింది పాపం ఏడ్చుకుంటూ రూమ్ లోకి వెళ్ళాడండి తండ్రి రూమ్ లోకి వెళ్ళిన తర్వాత ఈ కొడుకు ఆఫీసు రూమ్ లోకి వచ్చి ఇంకొక రెండు లక్షలు వాళ్ళ చేతికిచ్చి ఒకవేళ మా నాన్నకు అటో ఇటో ఏదో అయినా మాకేమీ తెలియజేయకండి కావలసిన పనులన్నీ మీరే చూడండి అని ఆ కట్టలు వాళ్ళ ముందు పెట్టాడండి అప్పటికప్పుడు వెళ్ళి వాడి గోబ పగల స్వతంత్రం లేదు ఏమీ చెయ్యలేకపోయా దుర్మార్గుండే నేను ఏమీ చేయలేకపోయా తండ్రికి ఆ విషయం తెలియదు తండ్రిని గదిలోకి పంపించాడు వాళ్లతో చెప్పాడు ఆ తండ్రి నా కుమారుడు ఎంతవా మంచివాడు నాకు మందులకిచ్చాడు నేను ఉండడానికి ఇచ్చాడు పాపవాడు చూడలేఖనాకి వసతి లక్షలు ఖర్చు పెట్టి చేశాడు కదా అని భావిస్తున్నాడు ఎంత దుర్మార్గుడు వాడు ఏం చేయాలి వాణ్ణి ఆ పశువాణ్ణి భుజాల మీద వేసుకు పెంచాడు ఈ తండ్రి గుండెల మీద పడుకోబెట్టుకుని కథలు చెప్పాడు నిద్రపుచ్చాడు ఆ తల్లి ఎంత సేవ చేసింది ఒకటి రెండు అయినా కాని ఆ తల్లి అసహించుకోకుండా ఏ విధమైన కష్టం లేకుండా ఎంతో సంతోషపడుతూ వాడికి సేవ చేసి ఒళ్ళు కడిగి బట్టలు వేసి ఇంత చేసిందే ఆ తల్లికి వాడు ఎంత చెయ్యాలి ఆ తండ్రికి వాడు ఎంత చెయ్యాలి కేవలం నిన్ను పెంచింది మాకు చెయ్యటం కోసమని కాదురా నీవు బాగుపడతామనే చేశావురా అయినా నీకు కృతజ్ఞత ఉండాలి కదా అంటున్నది లోకం అంతా ఎవరిని ఆ కొడుకుని వాటి రోజున కూతుళ్ళు తల్లిదండ్రులను పోషించడానికి ముందుకొస్తున్నారండి లోకంలో అన్ని చోట్ల తిరుగుతూ ఉంటాం కనుక చాలా మంది కనపడుతున్నారు మా అమ్మనే నాన్ననే నేను పోషిస్తానండి మీరు కాస్త అంగీకరించండి అని భర్తను బ్రతిమలాడేటువంటి వాళ్ళు ఉన్నారు కనుక పుట్టింటి మీద ఆ పిల్లలకు ఆడపిల్లలకు అంత ఇది ఉంటుంది ఆడపడుచు ఇప్పుడు కృష్ణుడు చేసిన పని వల్ల తన ఇంటి ఆడపడుచు సుభద్ర దుఃఖం కలిగిందా కలగలేదా చెప్పండి అయినా సరే జరగవలసింది జరగవలసిందే కానీ ఇదే పరిస్థితుల్లో తమ ఇంటి ఆడపడుచైన దుస్సలకు కలిగిన కష్టాన్ని పోగొట్టడానికి ఆవిడ కష్టం కలగకుండా ఉండాలి ఆవిడ సంతోషంగా ఉండాలి అని ఆ ద్రోణాచార్యుని వద్దకు వచ్చి ఆచార్యవర్య గురుదేవ ఈ రోజున మా బావగారిని పరిపూర్ణంగా కాపాడవలసినటువంటి వాడవు నువ్వేనయ్యా నువ్వే దిక్కు అన్నారండి ఈ రోజున ఆ మూడవ రోజున కౌరవసేన చక్రవ్యూహమును పండిందండి ఈ చక్రవ్యూహమును ఛేదించుకుని లోపలికి పెడితే సూచీ వ్యూహము అని ఇంకో వ్యూహం ఆ సూచీ వ్యూహాన్ని దాటుకునే లోపలికి పెడితే మరల పద్మవ్యూహం ఆ పద్మవ్యూహమునకు మధ్యలో ఉన్నాడు ఎవరు సైంధువుడు దాని చుట్టూ ఎవరున్నారయ్యా కర్ణుడు అశ్వద్ధమ ఈ ముగ్గురు కావలి ఎవరికి సైంధవునకు ఆ సైంధవుడు పద్దెనిమిది వేల రథముల చేత కప్పబడి ఉన్నాడు వాడి చుట్టూట ఎన్ని రథాలున్నాయి ఇరవై నాలుగు వేల క్రోసుల పదివేల క్రోసుల మెడల్పుచొప్పున ఈ కౌరవ సేన మొత్తమంతా ఈ మూడు వ్యూహములతో ఉన్నది ఏ మూడు వ్యూహాలు చక్రవ్యూహము సూచివ్యూహము పద్మవ్యూహం ప్రారంభంలో చక్రవ్యూహం మధ్యలో సూచి వ్యూహం చిత్తజెవరికి పద్మవ్యూహం ముందు చక్రవ్యూహాన్ని ఛేదించి ముందుకు వెళ్ళాలి ఆ తరువాత సూచి వ్యూహాన్ని ఛేదించుకు వెళ్ళాలి ఆ తరువాత పద్మవ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి పెడితే కానీ సైంధవుడు దొరికే అవకాశం ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు ఎవరు పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు వింటున్నారు కదండి ఎలాగైనా ఈ చక్రవ్యూహాన్ని ఛేదించాలి అంటే అక్కడ ఉన్నది ఎవరయ్యా అంటే ఈ దుర్యోధను బాసటగా వచ్చినటువంటి శల్యుడు ఉన్నాడే ధర్మరాజు వద్దకు వచ్చే దోవలో తన వైపుకు తిప్పుకున్నటువంటి శల్యుడు ఆ శల్యుడిని చక్రవ్యూహ అగ్రనాయకుడుగా ఉంచారు ూహం దగ్గర ఎవరున్నారయ్యా ద్రోణాచార్యుడున్నాడు పద్మ వ్యూహం దగ్గర కరుణుడు అశ్వత్మ కోచార్యుడు అతి ముఖ్యమైనటువంటి వాళ్ళంతా అక్కడే ఉన్నారు ఈ మూడు వ్యూహములలో మిగతా సైన్యమంతా ఈ పన్నెండు రోజులలో మరణించిన సైన్యముగాక మిగిలిన సైన్యము పాల్గొన్నది అస్సలు ఏ విధంగా ఎవ్వరికీ జయద్రథుడు కనబట్టల్లా సైంధవుడు అర్జునుడు కృష్ణ పరమాత్మతో చెప్పాడు బావా వ్రథాన్ని ముందుకు పోని పోయ్య చక్రవ్యూహం యొక్క అగ్రభాగంలో ఎవడు ఉన్నా సరే ఈ రోజు వాడు నా చేతితో సంహరింపబడతాడు బావాను ఒక్కటి గుర్తుపెట్టుకో కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏమని అష్టమయ్య లోపల నీవు వాణ్ణి సంహరించాలి ఒకవేళ అస్తమయం దాటితే ఏమవుతుంది నువ్వు మరణిస్తావు కనుక ఎవరిని చంపాలి ఏం చెయ్యాలి అనేటువంటి దాన్ని పక్కన పెట్టి నీవు ఛేదించుకుని లోపలికి వెళ్ళి ఆ జయద్రథుని యొక్క శిరస్సును ఛేదించడమే నీ యొక్క పరమావతి అంతే తప్ప నీ వాణ్ణి చంపుతా వీడిని చంపుతా ఇష్టం వచ్చినట్టు ఎవరినో చంపుతానని దేనికయ్యా నీ పుత్రుణ్ణి సంహరించినటువంటి దుర్మార్గుడు నీచేత సంహరించడానికి సహకరించినవాడు ఈ సైంద్రుడు కనుక అడ్డుపడకపోతే ఏమయ్యేదండి భీమసేనాథుల లోపలికి వెళ్ళేవాళ్ళు ఆ అభిమన్యుడు మరణించేవాడు కాదు కనుక ఈక ఏది ఏమైనా కానీ మొత్తానికైతే నువ్వు ప్రతిజ్ఞ చేశావు వాడు చావకపోతే నేను వెళ్ళి మరణిస్తానన్నావు కనుక నువ్వు మరణించడం కాదు కావలసింది ముందు వాడు శిరస్సు తీయాలి బయలుదేరవయ్య చక్రవ్యూహాన్ని అమలీలగా ఛేదించాడంటే మధ్యలో ఉన్న సూచి వ్యూహానికి ఎవరు తిక్కని చెప్పాము ద్రోణాచార్యుడు ఆ ద్రోణాచార్యునితో యుద్ధం చేస్తున్నాడు ఈ ద్రోణునకు ఓ దివ్యమైన శక్తి ఉన్నది అని చెప్పాము ఇందాక కవచం ఆ మంత్రం ఏమిటా మంత్రం అంటే తన చుట్టూ ఆవరణ వలె ఏర్పడుతుందండి ఆ కవచం ఎవరికి కనబడదు ఎవడు బాణము వేసినా ఆ బాణము ద్రోణాచార్యుని వద్దకు రాదండి అర్థమైందా అండి ఇక్కడ ఉన్న పిల్లాడు బాణం వేశాడు గోడ మీదకి ఆ గోడకి తగిలి కింద పడుతుందా పడదా పడుతుంది కదా అర్జునుడు కాదు కదా దేవేంద్రుడు బాణం వేసినా ఇప్పుడు ఆ బాణం ఎక్కడ పడుతుంది ఆ కవచందాకా వచ్చి అక్కడ పడుతుంది ద్రోణాచార్యుని మాత్రం చేరు కృష్ణుడు చెప్పాడు అర్జున నేను ఇంతకు క్రితమే నీకు చెప్పానయ్యా నా మాట విని ద్రోణుని గెలవడం కాదు కావలసింది ద్రోణుని దాటడం కావాలి అన్నాడు వెంటనే అర్జునుడు ఏం చేశాడు తన రథాన్ని ప్రా ఒకసారి ప్రదక్షిణం తిప్పవయ్యా అన్నాడు ఆ ద్రోణాచార్యుని రథానికి ఈ అర్జునుడి యొక్క రథం ఏం చేసిందండి ప్రదక్షిణం చేసింది నా ఎందు భక్తితో ప్రదక్షిణం చేస్తున్నాడు అనే ఆలోచనతో ద్రోణుడు కాస్త సంపాదించుకున్నాడా తిరుగుతూనే ముందుకు వెళ్ళిపోయాడండి కృష్ణ పరమాత్మ వీడేదో ప్రాణాచారం పడుతున్నాడు ప్రదక్షిణం చేస్తున్నాడు అనుకున్నాను కాని ప్రేదించుకుని వెళ్ళిపోతాడనుకోలేదే ఎట్లా వెళ్ళిపోయాడు ఏమిటి పరిస్థితి అని ఆశ్చర్యపోయి ఒక్కసారి తన రథాన్ని వెనక్కి తిప్పి ఆ అర్జునుడి వెంటబడ్డాడండి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూసి పక్కపక్క నవ్య ద్రోణాచార్య రావద్దు నీవు వచ్చావా ఆ వెనుక నుంచి మిగిలిన పాండవులు వస్తున్నారయ్యా లేక భంగపడతావు వాళ్ళని ఎదుర్కోచేతనైతే అన్నాడు ఎవరి మాట అన్నది కృష్ణ పరమాత్మ ఇప్పుడు అర్జునుడి వెంట మళ్ళీ ద్రోణాచారు్యుడు ఏం చేశాడండి వెనక్కి తిరిగాడు ద్రోణుడు అనుకున్నాడండి దైవ విధిని తప్పగల వారెవ్వరూ లేరు ఎంతటి కూడా పిచ్చివాణ్ణి చేసి తన వైపుకు తిప్పుకుని మరల నన్ను వెనక్కి తిప్పాడు పసిపిల్లవాడిని తిప్పినట్టుగా కృష్ణయ్య ఎంత పని చేసావయ్యా అనుకున్నాడు అనుకుంటూ ఉండగానే భీమసేనాథులు వాళ్ళంతా వాళ్ళ సైన్యంతో లోపలికి చొరవపడ్డారండి ఆ చక్రవ్యూహం నుంచి సూచి దగ్గర మిగిలిన పాండవులకు ద్రోణాచార్యులకు శంకుల సమరం జరిగింది అనేక రకాలైనటువంటి యుద్ధం జరిగితే అక్కడే ద్రోణాచార్యుణ్ణి నిలువరించారు వాళ్ళు వెళ్ళనివ్వకుండా ఇప్పుడు కేవలం చాలా కొద్ది సమయం ఉన్నది ఆ సూర్య భగవానుడు పడమటి దిక్కుకు వచ్చేశాడు పర్వతము యొక్క కొనభాగానికి చేరుకోలే చాలా సమయం లేదు ఈ సూచీ వ్యూహాన్ని దాటాలి పద్మ వ్యూహాన్ని ఛేదించుకుని లోపలికి వెళ్ళాలి ఆ కర్ణుడు ఏమండి అశ్వత్మ కృపాచార్యుడు ముగ్గురు గెలిచి ఉన్నటువంటి రథములను రక్షణగా కప్పి ఉన్న రథములను ఛేదించుకుని లోపలికి వెళితే తప్ప జయద్రథుడు కనబడేటువంటి అవకాశం వాడు కనబడితే కదా వాడి శిరస్సును ఛేదించడం పడమటి దిక్కుకు వచ్చేస్తున్నాడు సూర్యభగవానుడు ఎంతసేపు యుద్ధం చేసినా అర్జును మాత్రం ముందుకు కదలనివ్వడం లేదు ఒక్కొక్క సమయంలో దుర్యోధనుడే అర్జునునితో పోరాడటానికి సిద్ధపడ్డాడు ఆ ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి నేనే పోరాడుతున్నాను అర్జునునితో నాకేదైనా రక్షణ కల్పించండి అంటే తనకు తెలిసిన రక్షణ కవచ మంత్రం ఉన్నదని చెప్పానే ఆ మంత్రాన్ని ఎవరికి ఉపదేశం చేశాడు ఈ క్షణంలో యుద్ధరంగంలో దుర్యోధనులకు ఉపదేశం చేశాడండి ఉపదేశం చేశాడే గానీ దాని యొక్క ఫలాన్ని పూర్తిగా చెప్ప దుర్యోధనులకు ఉపదేశం చేశాడు ఆ మంత్రాన్ని పొందాడు వెంటనే వాడికి కవచం ఏర్పడింది ఆనందపడ్డాడు ఇప్పుడు నాకన్నా గొప్పవాడు లేడు కదా అని ఎప్పుడైతే ఆనందపడ్డాడో వెళ్ళాడు ఆ అర్జునుడితోనే యుద్ధానికి తలబడ్డాడు అర్జునుడు ఏమి చేశాడు ఆ చుట్టూ ఉన్నటువంటి కవచ భేదనం చేయటానికి వైష్ణవ అస్త్రాన్ని ప్రయోగించాడంటే ఇప్పటిదాకా వాడు ఊహించలేను ఆ గురుదేవుడు తనకు తెలిసిన మంత్రాన్ని వీడికి ఉపదేశించుంటాడు అనేటువంటి అనుమానం కలిగేటప్పటికీ దాన్ని ఛేదించడానికి అర్జునుడు దేన్ని ప్రయోగించాడు వైష్ణవాస్త్రం వైష్ణవాస్త్రము మాయను ఛేదించును ఎప్పుడైతే ఆ వైష్ణవాస్త్రాన్ని ప్రయోగించాడో ఈ ఆవరణగా ఉన్నటువంటి కవచం భేదింపబడింది ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తే దుర్యోధనుడు తట్టుకోలేక అక్కడ నుంచి పారిపోయాడు యుద్ధ పరాముఖుడయ్యాడు ఆగ్నేయాస్త్రంలో ఉన్న శక్తి ఏమంటే తనను చూచి తనకు వెన్ను చూపిన వాడి జోలి కది మంత్ర ప్రభావంతో ఉన్నప్పటికీ కూడా వెళ్ళక వెను ఇప్పుడు అతడికి సూచి వ్యూహాన్ని దాటే అవకాశం వచ్చింది చక్రవ్యూహాన్ని దాటాడు సూచి వ్యూహాన్ని దాటాడు సూర్య భగవానుడు ఇప్పుడు ఎక్కడి దాకా వస్తున్నాడండి అష్టాద్రికి చేరుకుంటున్నాడు కృష్ణ పరమాత్మ ఆలోచించాడండి ఇంకా ఎక్కువసేపు కనుక అయినట్లయితే తప్పుకునేటువంటి స్థితి లేదు ఏ విధంగా కూడా అర్జునుడు మరణించడానికి వీలు లేదు అర్జునుని కొరకు తాను ఏమి చేటే ఇనికైనా సిద్ధమే కదండి ఆ భీష్ముడు యుద్ధం చేసే సమయంలో ఏం చేశాడు భీష్ముని చంపుతూ నేడు నిన్ను కాతూ నిన్ను నేను కాపాడుతానయ్యా కుండలంబులు గగన భాగం ఉరికినక్కలున్న జగతి కథల పైనున్న పచ్చని పటము జారోన గారు ఎంత గొప్పగా వర్ణించాడు అరుగుపెట్టాడు ఆ సుదర్శనాన్ని తీసుకుని చంపేస్తానని అర్జునుడు బలవంతాన కాళ్ళు కూడా పట్టుకుని కదలడానికి వీలు లేకుండా చేస్తే ఆగాడు కానీ లేకపోతే ఆనాడే చంపేసేవాడు కనుక అర్జునుడు కొరకు ఆ పరమాత్మ ఏ పని చేయడానికైనా సిద్ధపడతాడు కారణమేమంటే భగవంతుని లక్ష్యం ఒక్కటేనండి తనను నమ్మిన వారిని తాను వదలకుండా ఉండుట అంతే వాడు ఎక్కడున్నాడ్యా భగవంతుడు ఏం చేస్తాడయ్యా అంటే నువ్వు ఎవరిని భగవంతునిగా భావిస్తే భగవంతుడు అర్థమైందండి ఖచ్చితంగా వాడు కాపాడుతారు వాడి ద్వారా కాపాడేవాడు వాడియా అంటే పరబ్రహ్మము తృప్ అర్థమైందండి ఎంతమంది సిద్ధ పురుషులు లేరు కేవలం గురువు మాత్రం ఇంకా ఎవరు లేరు అనేటువంటి తత్వంతో గురువునే సేవించి ఆ గురువే దైవంగా భావించి గురువు పాదుకలను నెక్కిన పెట్టుకుని పూజించేటువంటి శిష్యులు ఇప్పటికీ ఈ భారత ఖండంలో కొద్ది మంది ఉన్నారు అటువంటి వాళ్ళకు కూడా సర్వ అభీతములు తీరబడుతున్నాయి ఎందుకు తీరుతున్నాయి అంటే గురువునే దైవంగా వాళ్ళు భావిస్తున్నారు నువ్వు ఎవరిని దైవంగా భావిస్తే వాళ్ళని పూజించు వాళ్ళ ద్వారానే నీకు అన్ని కోరికలు తీరతాయి తీర్చేవాడు మాత్రం ఎవరయ్యా అరూపాయ అచించానం అవ్యయ అతీత వాడికి రంగు లేదు రుచి లేదు వాసం లేదు గుణం లేదు ఏదు ఇదిగో ఇలా ఉంటాడు అని చెప్పలేము ఎవడు ఎలా ప్రార్థిస్తే అలా వస్తాడు అర్థమైందా అండి అది కనుక దివ్యాత్మస్వరూపులారా ఎలాగైనా సరే అర్జునుడి నేను కాపాడుకోవాలి కనుక ఏం చేయాలి అనుకున్నాడండి మనస్సు చేత సంకల్పం చేశాడు ఆ సంకల్పము వల్ల మాయ వచ్చింది ఆ మాయ వచ్చినట్టుగా ముందు ఉన్న అర్జునుకు కూడా తెలీదు అర్జునుడు చేసేటువంటి యుద్ధం చేస్తూనే ఉన్నాడు జరిగేది జరుగుతూనే ఉన్నది లక్ష్యారాధ్య నభే దుష్కృత్యా ఆవరణం భాస్కర దృశ్యసి ఆ మాయతో చెప్పాడండి నువ్వు వెళ్ళి సూర్యుడు కనపడకుండా చెయ్యమన్నాడు ఇంకా అస్తమించాల అస్తమిస్తే కదా ఈ అర్జునుడు ప్రాయోపవేశించే అగ్నిలోపవేశించేది అస్తమించాల కానీ కృష్ణ పరమాత్మ ఎవరిని పంపించాడండి మాయను పంపించాడు ఆ మాయ వెళ్ళి సూర్య మండలానికి అబ్బుపడింది కేవలం సూర్య మండలానికి అబ్బుపడమైనా ఆ సైంధవుని మెదడులో పూరింది ఏం చేసింది సూర్యుడు అస్తమించాడు రా ఇంకా లేవరా అని చెప్పింది వాడు ఏం చేశాడండి పాపం ఇప్పటికి ప్రొద్దు నుంచి ఇప్పటిదాకా రథాల మధ్య బిక్కు బిక్కుమని ఏడుస్తూ కూర్చున్నాడు అర్జునుడికి ఎక్కడ కనబడతానో వాడు ఎక్కడ చంపేస్తాడు అని వెంటనే కృష్ణ ఎప్పుడైతే సూర్యునికి ఆ మాయ అడ్డుపడిందో తన మనస్సులో ఆ భావన ఎప్పుడు కలిగిందో బతుకు జీవుడాని కర్ణుని కాని అశ్వధామును గాని కృపాచార్యుణ్ణి కాని అడగకుండానే మెదలకుండా ఆ రథాల మీద పాకుకుంటూ పైకొచ్చాడంటే ఎవరు వచ్చింది ఆంధ్ర భారతంలో తీసి అందులో పెట్టారు అని ఉన్నది మూల భారతంలో కొయ్యి తీసి పెట్టినట్టుగా లేదు పాపం బతికుండంగా బావగారిని గోతులో ఎందుకు పెడతారండి వాళ్ళు పెడతారా అండి తప్పు కదా ఏమండి ఒకవేళ వాళ్ళు పెట్టినా దుసల ఊరుకుంటుందా వాడిని రథాలతో కప్పివేశారు అంతేగాని గోతులు పెట్టలేదు ఆ రథాలు పాకుతో పైకి వచ్చాడు వాడు వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పాడండి అందుకో ఆ సైంధవుడు పైకి వస్తున్నాడు వాడి తల వేసేయమన్నాడండి కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా కనుక తల వేసేశాడా ఆ రోజుతో యుద్ధం అయిపోయినట్టే ఎందుకు చెప్పండి వాడి తల నేల మీద పడితే ఎవరు నేల మీద పడవేశారో వాడి తల వేయి ముక్కలై మరణిస్తాడు వాడు ఈ వరం ఆ సైంధ్రునకు ఇచ్చినవాడు ఎవరయ్యా ఋషధుడు అనే పేరు కలిగినటువంటి సైంధవుని తండ్రి ఆ కొడుక్కి వరం నాయనా నీ తల నేల మీద ఎవరు పడేస్తాడో వాడి తల వేయి ఒక్కలవుతుందిరా ఈ వరాన్ని కొడుకు ఇచ్చింది ఎవరు ఇచ్చాడు ఇప్పుడు బాణంతో కొట్టేసేస్తే వాడి తల పడితే కొట్టింది అర్జునుడే కనుక అర్జునుడి చాలా ఏమవ్వాలి వెంటనే కృష్ణ పరమాత్మ చెప్పారండి క్రౌంచ పర్వతానికి ప్రక్కనున్నటువంటి అరణ్యంలో వారి తండ్రి తపస్సు చేస్తున్నాడు ఆ తండ్రి ముడిలో పడేటట్టుగా కొట్టాలి నువ్వు అన్నాడు అండి దివ్యమైనటువంటి అస్త్రాన్ని తీశాడు మంత్రప్రభావం చేత సంధించేటువంటిది అస్త్రము గుల్లి చూచి కొట్టేది శస్త్రము అని చెప్పాము ఆ మంత్ర ప్రభావం చేత కొట్టాడేమో వెడుతూనే ఏం చేసింది అంటే అది సైంధవుని శిరస్సును ఛేదించి ఆ శిరస్సును తీసుకువెళ్ళి ఎక్కడ పడేసింది ఆ అస్త్రము చెప్పిన పని చేస్తుంది అర్థమైందండి ఇప్పుడు కూడా మన దగ్గర అస్త్రాలు ఉన్నాయి మీకు తెలుసా తెలీదా ఆ శాస్త్రవేత్తల దగ్గర ఉన్నటువంటి లోపులు ఏవైతే ఉన్నాయో అవి అస్త్రాలు మనం వాటిని ఫీడ్ చేసి ఏం చేయమంటే అది చేస్తాం దానంతటది ఆలోచించేటువంటి శక్తి దానికి లేదు అర్థం ఏందండి కనుక అర్జునుడు ప్రయోగించాడు ఆ శిరస్సు వెళ్ళి ఎక్కడ పడిందండి సరాసరే వృషద్డు అనేటువంటి అతని తండ్రి ఒడిలో పడింది ముఖాన్ని చూడకుండా చీచి తపస్సు చేస్తున్నటువంటి నావుడిలో ఈ శిరస్సేమి అని ఆ శిరస్సును క్రిందికి తోశాడు ఇప్పుడు నేల మీద శిరస్సును పడవేసింది ఎవరండి వాడి తండ్రి ఎవడు వరం ఇచ్చాడో వాడి తలే ఒక్కలైంది ఒకే ఒక్క బాణం చేత పరమాత్మ అనుగ్రహం చేత ఎన్ని పనులు చేయించాడండి అది సైంధవుని మరణం ఇటు ఋషత్ని మరణం రెండు అయిపోయినాడు ఈ విషయాలన్నీ సంజయుడు ఎవరికి చెబుతున్నాడు అండి వాళ్ళిద్దరిని మనం మర్చిపోకూడదు సార్ రోజుకోసారైనా అంద ప్రజాపతి దర్శనం చేయకపోతే బాగుంటుందా బాగుండదు ఆ కారణం చేత మనం అక్కడికి వెళ్ళాలి ఇక ధృతరాశ్రుని యొక్క దుఃఖానికి అంతు లేదు సంజయునితో ఒక్క మాట అన్నాడు భగవంతునితో విరోధం పెట్టుకోవటం అందువల్లనే దాదా వైరము ఏర్పడింది నా కుమారుణకు నాకు కూడా చిన్నతనం నుంచి పాండవుల పట్ల అంత అపేక్ష లేదు బాధ్యత ఉన్నది కనుకనే ఉంచాను నేను ఆ పాండు రాజు కూడా అరణ్యాలలో తిరగడం అక్కడే ఉండటాన్నే నేను కోరుకునేవాడిని గుడ్డివాడినైనా రాజ్యానికి నేనే రాజుని ఎందుకు కాకూడదు అనే ఆలోచన వచ్చే దినాలో ఈ లక్షణాలన్నీ ఏ యుగపు లక్షణాలండి కలియుగపు లక్షణాలు ద్వాపర యుగ అంతం అయిపోవచ్చే సమయం వచ్చేటప్పటికి ఏమవుతుందండి కలియుగపు లక్షణాలు కూడా అందులో మిక్స్ అవుతుంది ఆ కారణం చేతనే నేను ఇంతగా భ్రమపడి ఆ పాండవులను జయించి నా పిల్లలు యోగకర్తలై సర్వం సహా భూమండలాన్ని పరిపాలిస్తారు అనుకున్నాను కాని భగవంతుడు పాండవ పక్షమున ఉండగా విజయము మనకెట్లా లభిస్తుందయ్యా భీష్ముడు ఏనాడు పోయాడో ఆనాడే ఈ కౌరవసేన పోయింది అని అనుకున్నా కానీ ఏదో లోపల ఆశ ప్రబలింది ద్రోణుడు సేనానాయకుడయ్యాడు అనేటప్పటికి వాటి రోజున స్వైర వీర విహారం చేసి నా ఇంటి అల్లుడైనటువంటి సైంధవుని చంపడమే కాక నా వియ్యంకుని తలలు మొక్కలు మొక్కలుగా చేయటమే కాక అర్జునుడు నా కుమార్తె య య యొక్క పసుపు కుంకుమలను తన చేతితో తాను చెలిపివేశాడయ్యా నా ఎదురుకుండా అర్జునుడు లేడు కదా అంధృడనైనా వాణ్ణి చంపాలని నా మనస్సు ఉవ్వుళ్ళూరుతున్నదయ్యా ఈ మాటలన్నీ ఎవరండి చెప్పింది దూతరాష్ట్రుడు ఎవరితో చెప్పాడు ఎవరితో చెప్పాడండి సంజయునితో చెప్పాడు సంజయుడు అన్నాడు రాజా ఒకనొక కొండ చర్యలలో ఓ సర్పం తిరుగుతుంది అదే పర్వతం మీద నుంచి జలపాతం చాలు అడుతుంది ఆ జలపాతాన్ని ఆధారంగా చేసుకుని ఈ సర్పం ఆ కప్పను చూసింది ఎవరిని చూసిందండి కప్పని చూసింది చూసిన వెంటనే అదను చూసి వెనుక ఆ కప్పను పట్టింది పట్టింది ఎవరు సర్పం ఇప్పుడు కప్ప ఎంతవరకు దాని నోట్లోకి వెళ్ళింది అంటే సొగమే వెళ్ళింది ఎంతవరకు వెళ్ళిందండి సగం వెళ్ళింది మిగిలిన నోరు నడుపు నుండి సగభ భాగం బయటికే ఉన్నది ఎవరికి కప్పకి పాము తనను పట్టినట్లుగా కప్పకు తెలుసా తెలియదా చెప్పండి తెలిసిన ఈ పాము తనను పూర్తిగా తినేస్తుంది అన్న సంగతి కూడా తెలుసా తెలీదా తెలిసినా ఎదురుకుండా ఓ పురుగు కనబడితే నాలుక చాచి ఆ పురుగును తీసుకుంటుంది ఎవరండి అప్పు నీ పరిస్థితి కూడా అదే అలాగే ఉన్నదయ్యా ఇప్పటి వరకు నీవు చేసినటువంటి తప్పులను అన్నిటినీ ఒక గ్రంథముగా తయారు చేయవచ్చు పాండు రాజు పట్ల కూడా నీకు ద్వేషం ఉన్నది అన్న సంగతి ఇప్పుడే నాకు తెలుస్తున్నది ఎంత దుర్మార్గమయ్యా నిన్ను సింహాసనం పైన కూర్చుండబెట్టి అరణ్యాలలో ఉండి నానా కష్టాలు పడుతూ రాజ్య సుఖాలన్నీ నీకిచ్చి రాజ్యాన్ని విస్తరింపజేసి సర్వ నీకు కట్టబెట్టినటువంటి పాండురాజు పట్ల నీకు కక్షయ అధికారమే లేకుండా సర్వస్వాన్ని అనుభవించిన వాడవు నీకు ఇంత దుర్మార్గుని వద్ద సేవకుడిగా ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నానయ్యా అయినా వ్యాసుడు నాకు ఈ చెప్పే శక్తినిచ్చి నీకు చెప్పమని ఆజ్ఞ ఇచ్చాడు గనక పక్కన కూర్చున్నాను కానీ లేకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయేవాణ్ణయ్య ఎంత దుర్మార్గుడు లోకంలో ఉంటాడని నేను అనుకోలేదని తన ప్రక్కన నిరంతరం ఉండి తనకు స్నేహపాత్రమై మంత్రి అయి అనుంగువాడై ఉన్నటువంటి సంజయుడే ధృతరాస్తుని గురించి ఆ విధంగా మాట్లాడాడు ఆనాడు ఎప్పుడైతే సైంధవుని తల ఎగిరి ఆవలపడిందో మాయ పక్కకు వచ్చింది సూర్యుడు ఇంకా అస్తమించక ముందే అర్జునుడు సంహరించాడు అన్న సంగతి కౌరవులకు తెలిసింది అనుకున్న ప్రకారం అర్జునుడు తన ప్రతిజ్ఞను నిర్వర్తించాడు కౌరవ సేన అంతా దుఃఖంలో మునిగిపోయింది ఎందుకంటే ఇంటి అల్లుడు పోయాడు అంతేకాదు వాణ్ణి రక్షించడం కోసం అని మూడు వ్యూహములు ఏర్పాటు చేస్తే ఈ మూడు వ్యూహములను దాటి వెళ్ళడం కోసం అర్జునుడు ఆ రోజు చేసిన యుద్ధంలో కొన్ని వేల లక్షల మంది రాజులు సైనికులు సంహరింపబడ్డారు అతని బాణఘాతానికి సామాన్యంగా కాదు కనుక కౌరవసేన మొత్తం అంతా కూడా దిగాలుగా పడి ఉన్నది ఇప్పటికీ మూడు రోజులు గడిచినాయి ఆ తరువాత కూడా యుద్ధం జరిగింది ఎంతోసేపు జరగలేదు ఆ దుర్యోధనుడు ద్రోణుని వద్దకు యుద్ధ రంగంలోనే వచ్చి నీ శిష్యం ఆత్సల్యాన్ని పోగొట్టుకున్నావు కాదయ్యా నేను ఒక్కడినైనా మీరందరు ఉన్నారు కదా ఎందుకు రక్షించలేకపోయారు అని అడిగాడు ఎవరు ద్రోణాచార్యుడు ఎన్ని అడిగినా అవ్వవలసిందేదో అయిపోయింది కదా ఇప్పుడు ఏం జరగాల ఆలోచించవయ్యా ఇంతలో సూర్యుడు అస్తమించాడు యుద్ధాన్ని విర్రమిద్దాం అనుకున్నారు ఎవరి గుడారాలకు వాళ్ళు చేరుకున్నారు మనం కూడా మన గుడారాలకు చేరుకుందాం అని మనవి చేస్తూ సత్య ప్రజాప్యం ఇవాళ చాలా సుదినవండి సాక్షాత్తు లోకమాతయ విశ్వజనని అయినటువంటి మాతృశ్రీ అనసూయ మాత యొక్క గర్భశక్తి ముక్తాఫలమైనటువంటి రవి గారు వచ్చారు ఇంతవరకు ఎప్పుడూ వారిని చూడలేరు నేను ఇదే ప్రథమం సాక్షాత్తు ఆవిడ జగజ్జనని అయితే ఆవిడకి కలిగిన పుత్రులు ఎంతోమంది అంటే ముగ్గురు అన్నారు ఒకరు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు వారితో సమానమైనటువంటి వారు మనం చూసుకోవడానికి కొలుచుకోవడానికి భావించడానికి